సంవత్సరాలు బట్టి నా ఆలోచన మార్చుకోవడానికి నేను త్రీ ఇయర్స్ సేవ అవగానే లేదు ఇది నాకు కాదు అని నేను వెంటనే సమాధానం ఏదో ఒక చెయ్యాలని దానికి టూ ఇయర్స్ సెలవు పెట్టి వచ్చాను అంటే గ్రూప్స్లో నేను ఏ విధంగానైనా సాధించాలి నేను సమాధానం సేవ చేయాలి నా ఆలోచన మార్చుకోవడానికి నాకు త్రీ ఇయర్స్ పెట్టింది నా ఆలోచన మార్చుకున్నాను ప్రజెంట్ ప్రయత్నిస్తున్నాను అలాగ నేను సమాజానికి సేవ చేయలేని నేను డిసైడ్ అయిపోయాను అంటే ఈ రైల్వేలో ఉంది ఉంది అది ఇది వేరు వేరే నా ఆలోచన ఇది వేరు వేరే ఎప్పుడు నిద్రపెట్టేది కాదు అసలు ఎందుకు నేను ఎందులోకి వచ్చానో ఎందుకడ ప్రెజర్ అనమాట లేదన్నా ఉద్యోగాలు చాలా కష్టమంత ఇందులోనే ఉంది తర్వాత ఇంకేదైనా చూసుకుంది లే వస్తూ అంటే నాకు ఎప్పుడు నిద్రపెట్టేది కాదు ట్వంటీ ఫోర్ ఏ పని చేసినా ఏది నేను చేసుకున్నది నేను ఆలోచన సెట్ అవ్వట్లేదు ఇలా కాదు అని రెండు సంవత్సరాల సెలవు నేను వచ్చాను అంటే నా ఆలోచన నేను మార్చుకున్నాను నా ఇది కాదు నేను సమాజానికి సేవ చేయాలి నా వంతు కష్టపడి నా సమాజానికి సేవ చేయాలని నేను ఆలోచన మార్చుకున్నాను నేను ఈ ఉద్యోగంలో రాలేకపోయినా నా రైల్వేలో ఉంచు కూడా నేను సమాజాన్ని సేవ చేయాలి అని నేను నా ఆలోచన మార్చుకున్నాను ఆ విధంగా నేను వరుసగా అనటంలో వేరే క్రమశిక్షణ ఏమీ లేదు కానీ అదొక శిక్షణ అంతే ఇప్పుడు ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎన్నుకోవాలంటే మొత్తం అన్ని రుచి చూడాలి కదా అందుకని ఒకసారి చదివేసే పని ఎదురుకుండా ఉన్నదేదో ఎదురకుండా ఉన్నదేదో చదివేసేంత వరకు అంటే ఏదో ఎట్లాంటమన్నా ఎన్నుకోండి లేదు ఉన్నటువంటి చదవండి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఆలోచనలు మనిషిని ప్రభావితం చేస్తారు ఆలోచనలు ఎలాంటివి ఎక్కడి నుంచి సేకరించుకుంటున్నారు సేకరించిన ఆలోచనలను ఏం చేస్తున్నారో ఇంకా ఆలోచిస్తున్నారా తరచి చూస్తున్నారా అనేవి తర్వాత ప్రశ్నలు ఎప్పుడైతే ఆ అంతరార్థం అర్థమవుతుందో మార్చుకోండి అంటే మెరుగుపరుచుకోండి చేంజ్ చేంజ్ ఫర్ ఆల్వేజ్ ఫర్ ది బెటర్ నాట్ చేంజ్ ఫర్ ది వర్స్ ఉన్న స్థితి నుంచి పతనం కోసం మార్పు అది కూడా మార్పేది కానీ ఆ మార్పు ప్రశంసనీయమైన ప్రశంసార్థమైనటువంటి మార్పు కాదు అందుకనే మెరుగుపరుచుకోవాలి మెరుగుపరుచుకోవటం మార్చుకోవాలి అంటే మంచికి మార్చుకోండి అని చెప్పని అర్థం ఏమవుతుంది దానివల్ల గాంధీ గారు ఒక చక్కని మాట ఆయన వీది చేంజ్ యూ వాంట్ టు సీఇఇన్ ది వరల్డ్ అని ప్రపంచంలో ఏ మార్పు కావాలని కోరుకుంటున్నావో ముందు ఆ మార్పు నీలో నీవు సాధించి చూపించు లేక నీవు మారి చూపించు లేక నీవు మార్పు అనుభవించి అప్పుడు ప్రపంచానికి చెప్పు మాట ఆయన చెప్తారు అలా ఆలోచనల గురించి అని చెప్పి నాకు అది నేను ఏదన్నా సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు నంబర్ చెప్పు మాకు అర్ధ ఇష్టం నిరంతర కృషి పట్టుదలతో కూడిన సాధన కేవలం బలం లేదా తెలివి మాత్రం సరిపోవు మీలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికి తీయడానికి అవసరం అవుతాయి మనం ఏదైనా ఒక కార్యాన్ని లేదా ఒక చేయాలనుకుంటే మనం పట్టుదలతోటి దాన్ని నిరంతరం సాధన చేస్తూ ప్రతి అంశాన్ని మనం నిరంతరం దాని గురించి ఆలోచన చేస్తూ ఏదైనా ఒక కార్యం చేయాలంటే పట్టుదలతోటి మనకు ఎన్నో సమస్యలు తలెత్తినా కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ సమాజంలో మనకు నిరంతరం ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు ఎదురవుతుంటాయి ఆ సమస్యలను మనం ఎదుర్కొని మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరే వరకు ప్రతి ప్రతి రోజు మనం ప్రతిరోజు ప్రతి క్షణం కృషి చేస్తూ ఒక ఉన్నత స్థానానికి ఎదగాలంటే మనం ఏం చేయాలి మనతో పాటు మన మనతోటి వారికి ఎలా కృషి చేయాలి మనకి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే తత్వంతో మనం ఉన్నత లక్ష్యాన్ని చేరేంత వరకు ప్రతిరోజు ప్రతి క్షణం కృషి చేస్తూ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ కృషి అయ్యే వరకు మనం కృషి చేస్తూనే ఉండాలి మాటలు ఇందాక మనం రెండవ పాయింట్ గురించి ఏది ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక మంచి విషయం దాక్కుని ఉంది మీరు ప్రయత్నిస్తే తెలుసుకునే అవకాశం మెండుగా ఉంది అన్నది ఈ పద్నాలుగవ పాయింట్ రెండు కలిసి కనుక చూస్తే నిరంతర కృషి అన్సీజింగ్ ఎఫర్ట్ ఆపొద్దు పట్టుదల పట్టు వదలకుండా పరిశ్రమించటం సాధన చేయటం నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండటం అది అక్కడ ప్రధాన అంశాలు దానివల్ల నిగూఢంగా ఉన్న అంటే దాక్కొని ఉన్న సామర్థ్యాలను వెలికితీయడానికి అవసరం అవుతాయి అంటే ఏదో ఉంది తెలుసు అప్పుడప్పుడు బొమ్మలు వేసేవారని చెప్పని ఉదాహరణకి మరి ఎప్పుడో వారానికి ఒకసారి తెలకేతను తీసుకుని బొమ్మేసి పక్కన పెట్టేస్తే చిత్రకారుడు అవటం కొన్ని జన్మలకు వాయిదా అవుతుంది రోజుకు అరగంటో గంటో చేస్తున్న చదువు ఉద్యోగంతో పాటు రోజుకు అరగంటో గంటో సాధన చేసి ఇతరత్ర ఇతరులు బొమ్మలు వేస్తున్నటువంటి గమనిస్తూ లేక వారితో పరిచయం పెంచుకుని అయ్యా నా బొమ్మల్లో ఉన్నటువంటి మంచి చెడు నాకు సూచనలు ఇవ్వండి అని చెప్పని ఇలా కృషి కనుక చేస్తూ కొంచెం అందులో రాణించేందుకు అవకాశం ఉంటుంది అంశం నాకు అందులో ప్రధానంగా చెప్పినట్టు అనబడి నైనా నువ్వే నంబరు ఎన్నుకున్నావు ఇంకా ఎన్నుకోలేదా మూడవదావలం ఒకే ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చగల అది మీరే అని గుర్తిస్తే చాలు మీరు మారాలని నిర్ణయించుకోనప్పుడు మరి ఇంకెవ్వరూ మిమ్మల్ని మార్చలేరు మూడవ నంబర్ మూడవ ఒక మానసిక వైద్యం దగ్గరికి ఎవరినైనా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి మా మా అబ్బాయి మారాలి కానీ మా అబ్బాయిని మార్చండి అని వారికి చెప్తే ముందుగా ఆ మారాలనే కోరికను ఆ మార ఆ అబ్బాయిలో కల్ కలి బలమైన కోరికను కలిగజేస్తారు మానసిక విద్య ఎందుకంటే మనలో మనలో కోరిక లేని మనం మారాలంటే మన యాటిట్యూడ్ మారాలంటే కోరిక ఉండాల్సింది మనలో మన పేరెంట్స్లో మన చుట్టుపక్కల ఉన్నవారిలో కాదు ఈరో ఈరోజు మనం ఉన్న స్థితికి మనం మనం చేసి ఇదివరకు చేసిన కార్యక్రమాలు అన్నీ కారణమైతే మనం రేపు ఉండబోయే స్థితికి మనం ఈరోజు చేసే ఈరోజు చేసే పనులు కారణమవుతాయి కాబట్టి మనం రేపు మంచి స్థితిలో ఉండాలి అనుకుంటే మనం ఈరోజు మారాలి ఈరోజు చేసే ఈరోజు మనం మారి ఈరోజు చేసిన కార్యక్రమాలే రేపు మనల్ని మెరుగుపరుస్తాయి ఇంకో చిన్న విషయం మందులు ఎప్పుడు వేసుకుంటాం ఏదో అసౌకర్యము రోగం ఉన్నప్పుడు వేసుకుంటాం మనిషికి గనక జీవించాలి అని ఆ రోగాన్ని ఢీకొనాలి అనే తలంపు గనక బలంగా లేకపోతే మందులు కూడా పనిచేయాలంట అంటే ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా మనం సైన్స్ అంటే ఏమిటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బాటనీ జువాలజీ అనాటమీ వైద్యుడు ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి ఇందులో దానేముంది ఇప్పుడు ఏది ఒక అంగముల్ల గీస్తే కాగితమైనా పట్టైనా తగలబడుతుంది అన్నట్టు ఆ మందు వేస్తే మనం అవ్వాల్సిందే నాట్ ఆల్వేస్ నెససరీ ప్రతిసారి తప్పనిసరిగా అది జరుగుతుందన్న నమ్మకం లేదు బలమైన జీవితేచ్ఛ ఎదుర్కొందాం ఏదో పట్టుదల సారీ పగ ఏదో ఒకటి ఉన్నప్పుడు తప్ప మనిషికి మందు పనిచేయదు అని చెప్పని చెప్తారు అంటే అందుకే నేనేమంటున్నానంటే మిమ్మల్ని మార్చుకోవటానికి ముందు సంకల్పించవలసిందెవరు మీరే మీరు మారదామని అనుకుంటే మార్పు తేలికవుతుంది మీరు మారక్కరలేదు మారను నన్ను ఎవడు మారుస్తాడు నేనంత తేలిగ్గా కనబడుతున్నాను అని అనుకున్నట్టయితే ఇంకెవరు ఈ ప్రపంచంలో మిమ్మల్ని మార్చలేదు ఇప్పుడు ఒక విషయాన్ని విస్తరించటం విపులంగా అందులో అంతరార్థాన్ని గ్రహించటం కొంచెం అలవాటు చేసుకోవాలి విత్తనంలో చెట్టును చెట్టులో విత్తనాన్ని చూడగలిగినప్పుడు ఆలోచనలను సమీకరించుకోవటం అవసరం వచ్చినప్పుడు దాన్ని చెప్పగలగటం అలవాటు ఇక మనం చేస్తున్న ప్రయోగం దాని ప్రయోజనం అది నో నంబర్ అయ్యా ఐదో నెంబర్ ఏదైనా పని ప్రారంభించడానికి మీరు గొప్పవారే ఉండక్కర్లేదు మీరు గొప్పవారం అవ్వాలను పని ప్రారంభించడం మినహా మరో మార్గాంతరం లేదు ఇది ఒక యువ భారతి శ్లోగన్ ఏదైతే ఉందో చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఏదైనా చిన్న దీపాన్ని వెలిగిస్తే మంచిది అనేటువంటిది యోగా అంటే ఏదైనా సరే ఈ మైడ్లు నడవాలన్నా మొదట అడుగుతూనే ప్రారంభించాలి పని ప్రారంభిస్తే చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా పని నేను గొప్పవాడిని కావాలి గొప్పవాడిని అయిన తర్వాత నేను పని ప్రారంభిస్తానంటే నువ్వు ఎప్పటికీ గొప్పవాడతాలి పని చేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే అంటే ఎవరో ఇప్పుడు నేను గొప్పవాడిని చేస్తే నేను గొప్పవాడిని అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రారంభిస్తాను నేను అప్పుడు లేదు అవుతాను అని అనుకోడు గొడవ నువ్వు ప్రయత్నం చేసి పని ప్రారంభించినట్టయితే ఆ పని సాఫర్ క్రమంగా నువ్వు గొప్పవాడు అవ్వాలి అంటే నువ్వు గొప్పవాడివి అవ్వాలి అనుకుంటే మాత్రం పని ప్రారంభించాలి పని ప్రారంభించకుండా నువ్వు గొప్పవాడివి కాలేవు అనేటువంటిది ఇందులో ఉండేటువంటిది ప్రధానమైనది అంటే నువ్వు గొప్పవాడివి కావాలి అనుకున్నప్పుడు నేను గొప్పవాడిని అయ్యేదాకా నేను వేచి చూస్తాను అనుకోవడం కంటే ప్రారంభించి అంటే ఆటోమేటిక్గా ఏదో కొన్ని పనులు చేస్తుంటే దాని ప్రకారం దాంట్లో నీకు ఒక నిపుణత వస్తుంది నైపుణ్యం వస్తుంది వచ్చిన తర్వాత నువ్వు అవకాశం ఉంటుంది ఒక పని మొదలెట్టడానికి నేను సామాన్యుణ్ణి నా వయస్సు ఎంత నాకు తెలిసింది ఎంత అని నిరుత్సాహం ఆవరించుకుని ఉన్న స్థితిలో ఉండవద్దు అన్నది నా తర్వాత పని మొదలెట్టేసే బాగా తెలియదు పర్వాలేదు మొదలెట్టు ఆ తర్వాత తర్వాత తర్వాత వస్తుంది పని ప్రారంభించకుండా అంటే కార్డోన్ముఖులు కాకుండా ఎవరు ఏది సాధించలేరు అనేటువంటి దాని అంత నంబర్ ఎందుకోండి పదిహేనులోపు ఒకటి అయిపోయింది మీరు మీరే ప్రారంభించారు కాబట్టి మొదటి వదిలిపెట్టి పదిహేనులోపు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది కాకుండా ప్రిఫర్ చేస్తే మంచిది ఎంతో మంది తమ సంశయాలను విశ్వసిస్తూ తమ విశ్వాసాలను సంశయిస్తూ తమ జీవిత కాలాన్ని ఉంటారు అనుమానాలు లేకుండా మన నమ్మకాలపై పరిపూర్ణమైన విశ్వాసం జీవించాలని మనం ఎందుకు నిర్ణయించుకోకూడదు ఎంతోమందికి అసలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు ప్లస్ ప్రతి పని చేయాలనుకున్నప్పుడు ఏదో తటపటాయింపు అనమాట ఏదో సత సంశ్రయిస్తూ ఉంటారు ఏం చేస్తానులే ఇది మన వల్ల కాదులే ఇలా అనుకుంటూ ఉంటారు చేద్దాంలే ఇది ఏడు చేద్దాము ఇల్లు చేద్దామని వాయిదా వేస్తూ అలా సంశ్రయిస్తూ ఉంటారు ఆ పని ఎప్పటికీ ఆ పని ముందుకు వెళ్ళదు దానివల్ల వాళ్ళు ఏ ఎటువంటి పనులు చేయలేని పరిస్థితికి వస్తారు కానీ వాళ్ళ విషయం మీదే వాళ్ళకి నమ్మకం ఉండదు చేసే పని మీదే ఎటువంటి నమ్మకం ఉండదు ఈ నమ్మకం లేకపోవడం వల్ల ఆ పని సంపూర్ణంగా పూర్తి చేయలేదు కానీ మన ఒక నిర్ణయం మన మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్ మనల్ని మనం నమ్ముకున్నట్టయితే మనం ఎంత పనైనా చేయగలము అనే ఆలోచన మనకు ఖచ్చితంగా పని పూర్తి పదకొండ చూడండి పరిస్థితులు విధించే పరిమితుల కన్నా చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న నిరాశ నిష్కృతుల కన్నా తమలో ఏదో విభిన్నమైన ప్రత్యేకత ఉందన్న విశ్వాసంతో కృషి చేసిన వారు తప్ప ఇతరులెవరూ ఏ తన కార్యాన్ని ఎదురుడి నిలిచిన వారికి ఎదురేకి స్వాగతాలు కలిగించిన ప్రపంచం ప్రపంచంలో పేరుపోతున్న ప్రతి ప్రముఖుడు ప్రతి గొప్పవాడు వెనకాలే రహస్యం మిగిలిన అందరికంటే నాలో ఒక విభిన్నమైన ఒక ప్రత్యేకత ఉంది నలుగురికంటే నేను రెండు అడుగులు ముందు వేయగలుగుతాను నలుగురిని నడిపించగలుగుతాను నలుగురిలో నా ఆలోచనలను నలుగురితో పంచుకోవడమే కాకుండా వాళ్ళని ఒప్పించి ఒక నూతన ప్రపంచాన్ని వాళ్ళకి తీసుకెళ్లగలుగుతానన్న ఒక విభిన్నమైనటువంటి ఆశ ఆశ వెనకాల ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అదే ప్రపంచం చేత ఆయనకి నీరాజనాలు పంపిస్తుంది బట్ మొదట్లో ఎవరైనా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుతుందంటే మొదలు మనిషిలో ఆత్మవిశ్వాసం ఉండాలి నేను చేయగలుగుతానన్న నమ్మకం ఉండాలి నాతోనే అవుతుంది అన్నటువంటి ఒక అహంకారం అహంకారం అనేది వేరే అర్థంలో చేసుకోకండి కృష్ణోదవారు చెప్పారు ఈ దేశంలో అహంకారం అనే పదానికి అర్థమే తెలియదు చాలా అట్లా నేనే చేయగలుగుతానన్న ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే ఆ చుట్టూ సమాజమే కాదు నిజంగానే ప్రపంచమే నిరాజనాలు ఏ గొప్ప వ్యక్తి తీసుకున్నా మనకి ఈ సూక్తి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అన్వయింపబడేటువంటి ఒకటి నుంచి పదిహేను మధ్య ఒక సంఖ్య చెప్పమ్మా నేనా సంతోషంగా ఉండే స్థితి విలువలతో కూడిన విజయాలను సాధించినప్పుడే సొంతమవు అంటే సాధారణంగా మనం విజయం గనక సాధిస్తే ఆనందంగా ఉంటాము మనకునరి సాధిస్తే ఆనందంగా ఉంటాము అనుకున్న దాంతో అపజయం పాలైనట్లయితే మనకు ఆనందం ఉండదు బాధపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అనేటువంటి సాధారణ ఇక్కడ చెప్పబడినటువంటిది అసలు ఆనందంగా ఉండేటువంటి స్థితి విలువలతో కూడిన విజయాలను సాధించినప్పుడు ఈ విలువలు ఎలాంటి విలువలు మానవతారు విలువలు అని మనం అనుకున్నట్లయితే ఇందాక మనం ఇంతసేపు చర్చిస్తున్నటువంటి కాంటెక్స్ట్ లో ఇతరులకు అపకారం చెయ్యని లేదా అందరికీ ఉపకరించేటువంటి మంచి పనులు చేస్తే బాధ పెట్టని నష్టపరచని నాకు ఇందులో రెండు అంశాలు కనబడతాయి ఒకటేమిటంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కొన్ని స్వల్పకాలంలో లాభాన్ని దీర్ఘకాలంలో నష్టాన్ని లేక స్వల్పకాలంలో నష్టాన్ని దీర్ఘకాలంలో లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి దీర్ఘకాలంలో లాభానికి ఎక్కువ ప్రామాణ్యత మనం ఇవ్వాలేము స్వల్పకాలంలోనూ దీర్ఘకాలంలోనూ రెండింటిలోనూ గనక ప్రయోజనమంతమైతే మరీ మంచిది రెండింటిలోనూ నష్టదాయకమైతే తప్పకుండా దాన్ని పకిన పెట్టారు రెండవది నాకు ప్రయోజనమా ఇతరులకు ప్రయోజనమా అందరికీ ప్రయోజనమా అనేటువంటి దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అందరికీ నష్టం కలిగించనిదే ఉన్నతమైనటువంటి అందరికీ లాభం కలిగిస్తే మంచిది అని అర్థం ఆ అందరిలో నేను ఉంటాను కాబట్టి నాకు ఇతరులకు అందరికీ లాభం కలిగించడం అని అర్థం చెప్పుకోవాలి ఇందులో చిన్న విషయాన్ని విడమర్చి నేను ముందుకెళ్ళిపోతాను ప్రవహిస్తూ ఉన్న నదికి ఒకచోట ఆనకట్ట కట్టాలి అని చెప్పని అనుకున్నాను అనుకోవడం ఏమవుతుంది అప్పుడు ఆనకట్ట కట్టడం వల్ల ఒక పెద్ద జలాశయం ఏర్పడుతుంది అంటే ప్రవాహాన్ని ప్రవాహాన్ని మనం ఆపుతున్నట్లుగా దానివల్ల కొన్ని గ్రామాలు లేకపోతే మరి ఏదో దేవాలయము మరొకటో మరొకటో మునిగిపోవచ్చు కానిగిపోవటం నష్టమే కదా ఆ గ్రామాల ప్రజలని మళ్లీ మనం వాళ్ళని నిరాశ్రయం చేసి వాళ్ళకి ఇంకెక్కడో మనం ఆశ్రయం చూపించాలి కదా ఇది తప్పు కదా అనుకోవటం ఒక సాధారణ సత్యంగా కనిపిస్తుంది కాని ఆ తరువాత ఒక పది లక్షల జనాభా మేలుచు కలిగించడం కోసం ఒక ఐదు మందికి అసౌకర్యం కల్పిస్తే ఈ రకమైన ఆలోచన ధోరణి గనక మనం అవలంబిస్తే లేక ఈ ఐదు వందల కోట్ల ప్రాజెక్టుకి ఈ ఐదు మందికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూపించడానికి ఇంకొక యాభై కోట్లు ఖర్చవుతే ఐదు వందల కోట్లు ఈ యాభై కోట్లు కలిపి ఐదు కోట్ల ప్రణాళిక ఖర్చు అని గనక నువ్వు మానవతా తృక్పథంతో వాళ్ల కావలసిన పునరావాస చర్యల నుంచి చేపట్టి ఆ తర్వాత ప్రాజెక్టు కనుక నిర్ణయిస్తే బహుశా పది లక్షల మందికి ప్రయోజనం విద్యుత్ శక్తి సాగునీరు ఏది మన తాగటాగిన నీళ్లు లేక అతివృష్టి అనావృష్టి తట్టుకునేందుకు కావలసింది ఇవ్వని సామర్థ్యం వీటిని పెంచుకోవటం అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తే అంటే ఒక చోట ఆలోచించి ఆగిపోతే ఏమిటా ఆగిపోవటం ఏంటి ఐదు వేల మందిని ఊళ్ళలోంచి తరలించాలి వాళ్ళ భూములు పోతాయి కులాలు పోతాయి పంటలు పోతాయి పరిపోతాయి విడిపోతాయని అనుకుంటే ఇక మిగిలిన ప్రయోజనాన్ని సిద్ధించదు అందుకని ఎక్స్చేంజింగ్ అంటే ఏమిటి మార్పు మార్పిడి ఏమిటా మార్పిడి పది లక్షల మంది ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మంది ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్న మాట వాస్తవమే కానీ ఇలా చెయ్యాలని మనం అనుకున్నప్పుడు నేను అనుకుంటాను ఈ విలువలతో కూడిన yeah ఎందుకంటే అప్పుడప్పుడు మనకు న్యూస్ పేపర్స్ లలో ఆ ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు చూపించలేదు డబ్బిస్తామన్నారు డబ్బు ఇవ్వలేదు వీళ్ళనేమో వెళ్లగొట్టారు ఇక్కడేమో ప్రాజెక్టు పనులు ఇదైపోతున్నాయి ఆ కాంట్రాక్టర్ను పలకరిస్తే ఆయన పలకడు ఆ రాజకీయ నాయకులను పలకరిస్తే ఆయన పలకడు ఆ ప్రభుత్వ యంత్రాంగం ఉలకదు పలకదు వీళ్ళు చెట్టుకొకరు గుర్తుకొకరు అయిపోయి వెళ్లిపోయారు అనేటువంటి వార్తలు మనకు కనపడుతున్నప్పుడు ఆ ప్రయోజనం విలువలతో కూడిన ప్రయోజనం అయితే బాగుంటుందేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను య్యా మీరు ఈ వీటిలో ఏదన్నా అంటే పుస్తకం లేదు చేతిలో ఉందా ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నారా మీరు చేసుకోండి మరి తొందరగా చేసుకోండి అందులో ఏదో మీకు ఇష్టమైతే ఎందుకంటే మేము కొన్ని కవర్ చేసేసాం అందుకని మరి మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో సంశయాలను విశ్వసిస్తూ విశ్ విశ్వాసాలను సంశయిస్తూ ట్ చెప్పండి పర్వాలేదు కేవలం జీవితాన్ని మార్చే అది మీరు మీరు ెవ్వరూ మిమ్మల్ని మార్చలేరు లేడు దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఆ ఒక్కరెవరు అది అందులో ఉన్న ప్రధానమైనది అది ఆ ఒక్కరు మీరు అంటే ఎవరికి వారు ఉద్దరే ఆత్మనాత్మానం నిన్ను నీవు ఉద్ధరించుకో అని నువ్వు నిర్ణయించుకోనంత వరకు ఎంత నిన్ను లేపినా ఒక పెద్ద పర్వతంలాగా నువ్వు కదలకుండా ఉండిపోతావు అని అలా ఒక అభిప్రాయం వచ్చిన వ్యక్తి ఆ అభిప్రాయంలోని బలం కొద్ది అందరిలోనూ ఆ అభిప్రాయం కలిగించగలిగినప్పుడే ఉద్యమం నిర్మితమవుతుంది అలా కాకపోతే ఆ ఒక్క వ్యక్తి కోరికగా ఉండిపోతుంది కామచ ఒకరు చెప్తూ చిల్పిగా కాదు కాని గాంధీ గారిని గనక సౌత్ ఆఫ్రికాలో ఆ తెల్లవాళ్లు గనక రైల్వే ప్లాట్ఫామ్ పైకి దోషేసి ఉండకపోతే ఆయన మోకాల్ చెప్పలు తీర్ణిపోయి ఉండకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిండేది కాదు అని అన్నారు అంటే నాకేమనిపించింది అంటే చిలిపిగానే చెప్తున్నాను ఆ ఇద్దరు తెల్లవాళ్ళకి మనం నమస్కారం పెట్టాలి లేకపోతే గాంధీగారి కోపం వచ్చి ఉండకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకా ఆదర్శమై ఉండడమో ఏదో మరోటో మరోటో అది ఉండేదని ఓకే చిలిపిగా అంతే అందుకని అయ్యా తర్వాత సౌత్ ఆఫ్రికాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ దేశంలో ఉన్న మరింకింత జాతీయ అహంకార దృక్పథాన్ని బట్టి నడుస్తుంది టికెట్ ఉంది అని అన్నా కూడా నథింగ్ డూయింగ్ అని తోసేశారు బ్యాగ్ బ్యాటర్లు ప్లాట్ఫామ్ మీద అందుకని అప్పుడు ఆయన కోపం వచ్చింది అంటే నేను ఇందాక వేరే కాంటెస్ట్ లో చెప్పా ఆయనకు ముప్పై ఏదవ ఏటనే ఆత్మావలోకనం అనేటువంటిది కలిగినప్పటికీ ఒక ఇరవై ఏళ్లు ఆయన నిరీక్షించి కాని రంగంలోకి కార్యరంగంలోకి దూకలేదు అని నేను చెప్పడానికి కారణం రైట్ బాగా మనం ఒక కార్యక్రమాన్ని మనం అనుకున్న మేరకి ఈ పైన మీరు పుస్తకంలో ఆకన టైటిల్ చూస్తే చదవదగిన చదివి మననం చేయదగ్గ ఆలోచనలు అని ఆ శిక్షికివ్వడం జరిగింది అంటే చదవదగిన ఆలోచనలు ండి మననం చేయదగ్గ ఆలోచనలు చదివి మననం చేయాలి ఇప్పుడు మనం పరోక్షంగా మనం చేసింది మననం చేయటానికి ప్రయత్నం చేసి ఇతరులు ఏమనుకుంటున్నారు మనకేమనిపించింది దాని గురించి ఇంకేమన్నా ఆలోచిస్తే ఏమైనా తడుతుందా ఈ తవ్వి తీయటం అనేటువంటిది అంది అందుకే నేను ఇందాక ఉదాహరణ చెప్పాను బంగారం బంగారు ఇటుకల రూపంలోనూ బంగారం బిళ్ల రూపంలోనూ భూమి దొరకదు భూమి లోపల కూడా ఆ రూపంలో దొరకదు ఓ టన్ను మన్ను తీస్తే అనుకుంటా ఓ తులము రెండు తులాలు నాకు లెక్కలు తెలియవు బంగారం వస్తుందని అంటారు ఎంత ప్రోసెస్ చేయాల్సి వస్తుంది అలా చదివిన ప్రతిదీ మననం చేయదగ్గ ఆలోచన కాకపోవచ్చు అందుకని మంచి ఆలోచనలతో సహవాసాన్ని ఏర్పరచుకుంటే మనకు మంచి ఆలోచనల నిల్వ ఎక్కువవుతుంది అవి నిశ్శబ్దంగా తమ ప్రభావాన్ని కలిగిస్తూ మనకు మరికింత మంచి ఆలోచనలు మంచి స్నేహాలు మంచి సాంగత్యము దొరికేటువంటి అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పని మనం దానికి అర్థం చెప్పుకోవాలి అమ్మా అంటే ఇక్కడ ఏమవుతోందంటే తల్లి నేను కాదనను అంటే నేను అందుకే ఓ చోట ఫిజికల్లీ యాక్టివ్ మెంటల్లీ అలర్ట్ ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్ స్పిరిచువల్లీ అవేకెండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ సోషల్లీ రిలవెంట్ థాట్ ఈ పర్సనాలిటీ అని నేను చెప్తా అంటే నేను చెప్పడానికి కారణం ఏమిటంటే మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాదని నేను అనను నూటికి నూరు కాదు కదా ఇంకో పది పాయింట్ నూట శాతం కాని ఒక్కొక్కసారి శారీరక ఆరోగ్యం ఎంతటి బలమైనటువంటి స్థితిలో దుస్థితిలో ఉంటుందంటే అప్పుడు కేవలం మానసిక ఆరోగ్యం సరిపోదు అందుకని దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి అంటే ఉంటే మంచిది లేనప్పుడు తప్పదు మంచి ఎదురు లేదని చెప్పాలి అయ్యా ఇది ఒక రకంగా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నట్లయింది ఆ తర్వాత కార్యక్రమం మనకు గృప్తోష్ఠి నిర్వహణ శ్రీమతి మంజులా గారు గృప్తోష్ఠి అంటే ఏమి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా కొత్త నా మొదటిసారి వచ్చామన్నా మొదటిసారా ఏమీ లేదు ఈ డబ్బాలో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఒక్కో కాగితం మీద రాయబడి ఉంటుంది అన్నమాట అంటే సంక్షిప్తంగా అర్థం గోష్ఠి అంటే నలుగురు కలిసి మాట్లాడుకునేటువంటి ఆ కార్యక్రమం యొక్క పేరది ఇప్పుడు ముందుగా తయారై వచ్చి మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ సద్యస్ఫూర్తితో అంటే ముందుగా మాట్లాడేందుకు అవకాశం లేక అప్పటికప్పుడు ఇచ్చిన విషయాన్ని మాట్లాడటంలో సాధన చేయటం ఒక రకమైన ధైర్యాన్ని చొరవను కలిగిస్తుంది అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఆంతర్యం ఈ ప్రతి వ్యక్తికి రెండు నిమిషాల సమయం ఇవ్వబడుతుంది రెండు నిమిషాలలో ఆ లఘు లేక చిన్న ఉపన్యాసాన్ని ముగించవలసినటువంటి అవసరం ఉంటుంది సో నేనేం చేస్తానంటే ముందు మన మంత్రుల తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ముందు కాస్త కొంచెం సీనియర్ సభ్యులని ఆయనకు తెలుసు ఈయనకు తెలుసు ఆయనకు తెలుసు ముందు ముగ్గురులో మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లు అడిగి ఎందుకంటే తనకు తెలుసు కానీ బహుశా మర్చిపోయిందే గుర్తుంటాడు తెలుసు అవునా తనని కూడా అడగొచ్చు పద్నాలుగుగా పదమూడు పద్నాలుగు ఏళ్ళ ప్రజలు చెప్తా ఉన్నాను కానీ ఏదో ఒక వయసు చెప్పినందుకు ఆడుకున్నట్టు అవుతుందని ఊరుకున్నాను సో ఈ నలుగురిని ముందడిగి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరినైనా అడగొచ్చ మొత్తం యువర్ యు ఆర్ ది ఫీల్డ్ మార్షల్ మేమందరం మీ ఆజ్ఞాబద్ధు అనుసన్న అనుసన్న మొదలైపోయి ఇంకేమైనా చెప్పాలా కృతంగా దీని గురించి తర్వాత ఇందులో పాల్గొనటమే కాక సమీక్ష చేసేసి పాల్గొన్న అందరిది నాలుగు కళ్ళ కాగితాలు ఇస్తాను నీకు అంటే ఈ కాగితం ఇచ్చారా ఉంది కదా కల పెన్నుందా అంటే పెన్నుంటే పాధ్యాయుల దగ్గర ఉందా సాధారణంగా ముందు మీ పేరు చెప్పి మాట్లాడటం ప్రారంభించండి అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ నాకు ఇవ్వబడిన అంశం యువత రాజకీయాలు యువత రాజకీయాల్లోకి రావాలి అనేది మన పెద్దల రాజ మరియు రాజకీయ నాయకుల ఉద్దేశం ఉద్దేశం బాగానే ఉంది కానీ యువత రాజకీయ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను కానీ రా రాణించేవారు ఎక్కడున్నారు యువత రాజకీయాల్లోకి రావాలి రావాలి అంటే వారికి ఏ కుల వారి పెద్దవారి బలమో ధన ఎక్కువగా ఉండాలి అని నేను సమాజంలో పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను కనుక యువతులు రాజకీయాల్లోకి రావాలి అన్న అంశాన్ని పక్కన చాలా వరకు పక్కన పెట్టేసి వేరే వాటిల్లో రాణించడానికి ఆసక్తి చూపుతున్నారు యువతని రాజకీయాల్లోకి తీసుకురావడానికి వాళ్ళు యువతని ఉపయోగించుకొని వాళ్ళు రాజకీయ పరంగా ఎదగడానికి ఇప్పుడున్న నాయకులు అందరూ చూస్తున్నారే తప్ప యువతని నిజమైన ఒక రాజకీయ నాయకుడిగా మంచి విలువలున్న రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్ది సమా సమాజాన్ని మంచి దారిలో నడిపిద్దామని ఏ రాజకీయ నాయకుడికి లేనట్టే అనిపిస్తుంది కొందరు యువకులను పోగు చేసి వారికి రెండు వందల రూపాయలు బిర్యానీ పుట్లం ఒక వీరు వాటి ఇవ్వే వారి ప్రచారానికి ఉపయోగించుకోవడం వంటివి రాజకీయ నాయకుల్లో మనం చాలా వరకు చూస్తున్నాం ఇటువంటి రా ఈ రాజకీయ నాయకులు వారికి నేర్పించిన ఈ రాజ ఈ యువతకు నేర్పించిన రాజకీయ విజయాలతో మళ్ళీ ఒకవేళ వాళ్ళు వారు ఎది రాజకీయ నాయకుడిగా ఎదిగినా కూడా తిరిగి వారు వారు కూడా అదే రిపీట్ చేస్తూ సమాజంలో చెడుని పెంచడం కా పెంచడం వంటివి చేస్తున్నారు ఇలా యువత రాజకీయాల్లోకి రావాలి యువత మంచి మార్గంలో రాజకీయాల్లోకి రావాలి అని తెలియజేస్తా రెండు నిమిషాలు రెండు నిమిషాల సమయం తీసుకున్నారు ఈ షీట్ లో పేరు కింద ఒక చిన్న రెక్టాంగులర్ బాక్స్ ఉంది అందులో ఉరికే రెండు నిమిషాలు అంటే ఇక్కడ ఉరికే ఒక్క నిమిషం అమ్మ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అలవాటు చేసుకోవాలి అన్నది నేను చెప్పాల్సిందంతా ఒక నిమిషంలో చెప్పేశానంటే రెండు నిమిషాల మేరకు సాగదీయలేకపోయారు అని అర్థం నాకు ఐదు నిమిషాలు కావాలి ఈ విషయం గురించి మాట్లాడటానికంటే లేదు రెండు నిమిషాల్లోనే సర్దుకోండి అని మా అర్థం అంటే ఆ సమయాన్ని ఎందుకు చెప్తారో ఎందుకు నోట్ చేసుకోవాలో ఎందుకు గమనించాలో అవసరమైంది నెక్స్ట్ నా పేరు కృష్ణం కాదండి సెల్ఫోన్లు మానవ సంబంధాలు ఒక కాలంలో ఏ చిన్న అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఆలోచన పంచుకోవాలన్నా ఏది విషయ వివరణ చేయాలన్నా మనిషి ముఖత సమాజం ఉంటుంది పక్క వాడితో కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతున్నామంటే మనకు తెలియకుండానే మానవీయ సంబంధాలు క్రమక్రమంగా దూరం అయిపోతుంది టెక్నాలజీ పెరిగి ఉండవచ్చు కానీ అది మానవీయ సంబంధాల మీద ఏమాత్రం కూడా దెబ్బతీయపోతుంది దీనివల్ల ఏమవుతున్నది పిల్లలు తల్లులతో మాట్లాడటలేదు తల్లు పిల్లలతో మాట్లాడలేదు భార్యాభర్తల సంబంధం కరువైపోతున్నది పక్క ఇంటి వాళ్ళు ఎవరో మనకు తెలియట్లేదు వాళ్ళ పేరు తెలియట్లేదు వాళ్ళ ఊరు తెలియట్లేదు వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా మనం సెల్ ద్వారానే పలకరిస్తున్నామంటే మనకి తెలియకుండానే ఒక చిన్న యంత్రానికి ఎంతగా మనం బానిసం అయిపోయాం మనకు అర్థం ఏది ఎంతవరకు ఉపయోగించాలి ఆ యంత్రాంతో ఎంతవరకు అవసరం దాని మన జీవితంలో తీసుకునేటువంటి పాత్ర దానికి ఎంత ఉంది అన్నది మనకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి అనేకమైన యంత్రాల్లో సెల్ ఒక గ్రైండర్ ఎట్లా పనిచేస్తుంది ఒక స్టవ్ ఎట్లా పనిచేస్తుంది ఒక ఫ్యాన్ ఎట్లా పనిచేస్తుంది అట్లా సెల్ అవసరానికి మాత్రమే తప్ప దానికి మనం లొంగిపోతే అప్పుడెప్పుడో తెలియకుండా ఇంగ్లీష్ వాడక లొంగిపోయి మనం రెండు వందల సంవత్సరాలు కష్టపడ్డట్టు వచ్చే కాలంలో అనేకమైన శారీరకమైన మానసికమైనటువంటి జబ్బులు వస్తాయి ఇప్పటికే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు దీనివల్ల ఏమేమి నష్టాలు అన్నది చెవుడు ఇప్పటికే చాలా మందికి చెవుడు వచ్చేస్తుంది మనం మాట్లాడుతుంటే ఎంత వాళ్ళకి అర్థమే కాదు కాబట్టి మనని మనం నియంత్రించుకోగలిగితే మానవ సంబంధాన్ని తిరిగి పూర్వప్లాభ అని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ కొంతవరకైనా మనం అధ్యక్ష కుస్త నాకు వచ్చిన సమస్య సమాజ సేవ అంతే సమాజ సేవ అంటే చక్క చెప్పలేదు అందరికీ తెలిసిందే సమాజ సేవే సమాజం అంటే ఈ మనుషులతో దేశమంటే మట్టు కాదు ఈ దేశమంటే మనుషులు ఈ మనుషుల యొక్క కుంపు ఏదైతే ఉందో అది సమాజం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది దృష్టిలో కొన్ని కొన్ని రకాల సమాజ సేవలు ఉంటాయి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయపడడం లేదా ఒక కుంపుగా ఉన్నప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా సహాయపడడం లేదా ఒక సామూహికంగా సహాయపడడం లేదా తనకున్న దాంట్లో ఇతరులకు పిల్వ్వడం లేదా మాట సహాయం చేయడం ఏది చేసినప్పటికీ సమాజ సేవ అవుతుంది సమాజ సేవ చేసేటప్పుడు తన స్వార్థాన్ని కొంతైనా వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది అది సమయం కావచ్చు డబ్బు కావచ్చు లేదా శక్తి కావచ్చు ఏదైనా ఉంటుంది ఏది వదులుకోకుండా నేను సమాజ సేవ చేస్తున్నాను అంటే కొంచెం అనుమానించవలసిన అవసరం ఉంటుంది ఎందుకోసం అంటే కొంత కొంత మానవులు పొడవు వాడికి అనేటువంటి దాంట్లో డబ్బులే కాదు సమయం కూడా మనం నాకు డబ్బులు లేవు సమయం ఉన్నప్పుడు సమయంతో తనకి సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే తన శక్తి లేదా తనకు ఉండేటువంటి తెలివితేటర్ సహా వద్ద మంచి సలహా ఇవ్వడం కూడా ఒక విధంగా సమాజ సేవ ఇట్లా ఈ విధంగా చూసినప్పుడు ఈ సమాజ సేవలో ఒక పరిమితి లేదు దాన్ని ఎంతవరకు చేయగలమనేటువంటిది మన శక్తి సామర్థ్యాల మీద మన ఆలోచన మీద దీన్ని రాగారుడు ఆ ప్రకారం చూసినప్పుడు సమాజ సేవ అంటే ఏది చేసినా సమాజం కోసం అది సేవే అవుతుంది సమాజ సేవ అవుతుంది మనం సామాన్యంగా చాలా మంది చేస్తూనే ఉంటారు కొంతమంది కేవలం తమ పని కూడా మానుకుని ఇతరులకు సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు గొప్పవాళ్ళుగా కావడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో నేను సమాజ సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటూ కూర్చోవడం కంటే సమాజ సేవ చేయడం మంచిది అంటే గొప్పలుగా పోవడం కంటే ఆలోచన లేదా దాన్ని ఒక నిర్ద్యుత్ రూపంలో చేయడం అనేటువంటిది రెండు నిమిషాలు రెండు సెకండ్ అయింది అనుకోండి రెండు నిమిషాలు రాసుకోవచ్చు నా పేరు అప్పలనాయుడు మంచి స్నేహితులు అంతే మంచి స్నేహితులు అంటే అర్జెంట్ అంటే ముఖ్యంగా మంచి స్నేహితులు అనుకుంటారు తో పాటుగా నేను ఇక్కడికి ఎత్తున్నాను నువ్వు రా లేకపోతే నేను ఇచ్చేస్తున్నాను నువ్వు కూడా నాతో ఉండు అది రాకపోతే నువ్వు నాకు స్నేహితులు కాదు అన్న భావం ఎక్కువగా ఉంది ఇప్పుడులో అది యాక్చువల్గా స్నేహితుడు అంటే వాడు చెడు చేసినా మంచి చేసినా నువ్వు ఇది తప్పుగా చేస్తున్నావు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని గట్టిగా చెప్పబడే ఫస్ట్ మొదట స్నేహితుడు ఎందుకంటే నేను చెడు చేసిన నా పక్క వాళ్ళు బలేరా చాలా బాగా చేస్తున్నావు లేదరా ఇలా వెళ్ళిపో అని చెప్తే నేను ఎక్కడ బాధపడతానని వాళ్ళు చెప్పకుండా ఎక్కువ మంది ఇప్పుడు ప్రజెంట్ ఉండ ఫ్రెండ్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ అంటే బంధు తాగడానికి వచ్చావా ఏదైనా నాకు ఫ్రెండ్వి లేకపోతే నువ్వు నాకు కాదు అన్న భావం ఇప్పుడులో ఎక్కువ మందిలో ఉంది అలా కాకుండా లేదా నువ్వు ఇది చెడు లేకపోతే నువ్వు మంచి చెయ్యు ఎలా చెయ్యు నువ్వు మంచి చేస్తే ఇంకా ఎలా చెయ్యు లేకపోతే నువ్వు చెడు చేస్తే ఇలా చేయకు ఇందువల్ల ఎన్ని నష్టాలున్నాయి అని చెప్తూ ముందుకు తీసుకు మంచి స్నేహితుడని నా యొక్క ఒక నిమిషం ఇరవై సెకండ్ సభకు నమస్కారం నా పేరు ఎంకే నాయక్ విదేశాలకు వెళ్లటంపై మీ అభిప్రాయం మన దేశంలో ఉన్నత చదువులు చదువుకొని మన దేశ మన దేశ ప్రభుత్వం వాళ్ళకు ఉన్నత చదువుకు అవసరమయ్యేట ఖర్చు అంతా భరిస్తూ అభ్యర్థులు ఉన్నత చదువు చదువుకొని విదేశాలలో అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశ ట్యాక్స్ చి వాళ్ళు వాళ్ళకు చెల్లిస్తూ అంటే మన దేశంలో పుట్టి ఇతర దేశాలకు అభివృద్ధి చేస్తు ఇప్పుడున్న సమాజంలో ఇలా జరుగుతుంది అలా చేయకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్క ఉన్నత చదువులు చదువుకొని మన మన దేశంలోనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలనేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి యువత ఈ అంశాన్ని గుర్తించవలసిందిగా కోరడం నేను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు చిన్నబాబు నాకు వచ్చిన విషయం విద్యార్థులు మత్తు పదార్థాలు చిన్న బాబు విద్యార్థులు మత్తు పదార్థాలు దీని పరంగా చూసుకుంటే విద్యార్థులకు చిన్నప్పటి నుంచే బీజీలు తాగడం సిగరెట్లు తాగడం మందు కొట్టడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటాం అంటే వాళ్ళ తండ్రుల వల్ల మెయిన్ తల్లిదండ్రులు బాధ్యత ఉండాలి ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పియ్యాలి ఫలాంటి మంచి ఫలాంటి చెడ్డు చేయ ఫలాంటి చేయకూడదు ఫలాంటి చేయాలా అని అప్పుడే వాళ్ళు ఏ ఏ విషయము మంచిది ఏ విషయం చెడ్డది అది చేయకూడదు ఒక వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోత్సహించినా ఆ విషయం అది తప్పురా మా చేయకూడదు అనేటట్టు చేయాలి వాళ్ళని ప్రభావితం చేయాలి అప్పుడు వాళ్ళు మత్తు పదార్థాలకి వెళ్ళ కింద ఉండేవాళ్ళు మెయిన్ సిటీలలో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలను అసలు వదిలేస్తాను వాళ్ళ మధ్య కొంచెం కేర్ తీసుకొని కొద్దిగా వాళ్ళ గోల్ ఏంది వాళ్ళ లక్ష్యమేందని కనుక్కొని వాళ్ళను ఆ వాటికి అవసరానికి సంబంధించి వాటికి వాళ్ళ గోల్కు సంబంధించిన ఆలోచనలు వాళ్ళకు ప్రతిరోజు వా చెప్తూనే ఉండాలి అప్పుడే వాళ్ళు మంచి ప్రవర్తనలో మంచి చెడు అలవాట్లు చేయకుండా మత్తు పదార్థాలకు వెళ్ళకుండా సుఖంగా ఉంటారని ఒక్క నిమిషం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి పడింది నా పేరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి పడింది నా పేరు రామకృష్ణ నాకు వచ్చిన ట్రాఫిక్ ఉపాధ్యాయులు పిల్లల సంబంధం వాళ్ళ మధ్య ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటే మంచిదని నా ఉద్దేశం ఉపాధ్యాయులు ఈ మధ్య కాలంలో కొట్టడం జరుగుతుంది పిల్లలు ఇది మంచిది కాదని నా ఉద్దేశం దానివల్ల తల్లిదండ్రులు స్కూల్లో మాట్లాడతారు టీచర్స్ కేసులో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలు కూడా ఉపాధ్యాయులు కామ్యం చేయడం అలాంటివి చేయకూడదు తీసుకుని చెప్పాలి డైలీ ఏ రోజు పాఠం అరుగు చదవాలి పిల్లలకు స్కూల్ అనేది పంతొమ్మిది కాకుండా ఉపాధ్యాయులు కొడతారనే ప్రేమతో స్కూల్ కు సెలవు అధ్యక్ష నా పేరు వరప్రసాద్ నీటి మహిళలు ఎలా ఉండాలి అంటే మహిళల చూస్తే బాగుండేది నా అభ్యర్థి మహిళలు ఎలా ఉండాలి అంటే ముఖ్య అంటే ధైర్యంగా నలుగురిలో తిరిగేటట్టుగానే ఉండాలి ఇవాళ మీరు వేరు హౌస్ వైఫ్స్ అంటే వేరు కానీ బయట కాలేజీలో చదివేవాళ్ళు కానీ తర్వాత జాబ్ చేసేవాళ్ళు కానీ డిఫరెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అయితే అయ్యో ప్రాబ్లమ్స్ వచ్చినాయే మేము ఆఫీసులో ఎలా అప్పుడు ఆఫీసు జాబ్ అవి మానుకోలేదు చదువులు మానుకోలేదు ఇది ఏదో ప్రజలు సాధనపాధికారు వచ్చినా లేడీస్ కూడా ఇవాళ పెద్ద పెద్ద చదువు కలుగుతున్నారు తర్వాత పెద్ద పెద్ద జాబ్స్లో వెళ్తున్నారు తర్వాత అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళు రాణిస్తారు అట్లా ఏదో మనకి ప్రెషర్ వస్తుంది ఎంత వాటి నుంచి మనకి ఏదో ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదు అవసరం అంటే వాళ్ళ కేటగిరీ వేరు వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ చదువుకుంటే స్కీట్ కానీ నా ఉద్దేశంలో ఎలా ఉండాలంటే కొద్దిగా ధైర్యంగా ఉండాలి సాహసంగా ఉండాలి ఏదైనా వచ్చినా కూడా కొద్దిగా ఎదురిచ్చేటట్టుగా కానీ లేదా వేరే ఎవరైనా సహాయం తీసుకొని ముందుకు పోయేటట్టుగా ఉండాలి కానీ అయ్యో అమ్మ ఏదో ఇబ్బంది ఇచ్చింది ఏం ఏం జరుగుతుందో ఏమిటో అని ఉంటే ఎప్పటికీ కూడా రాణించలేదు కనుక ఒక రకమైనటువంటి నిన్న నిబ్బరితోటి వాళ్ళు ముందు అభిపేయాలని నేను ఇరవై సెకండ్లు పది మంది కూడా లేదు చెప్పేస్తే నిర్వాహక నిర్వాహకులు धीगारे अंश नाक अद नूतन आयुध सृष्टि व्यक्ति प्रधानमंत्री धीगर गौरव सत्यम अहिंसग्रह सत्यम ग గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి సంస్కృతి మనం అహింసకు కూడా పెద్దపీటే వేశారు ఈ రెండింటినీ కలిపితే సత్యాగ్రహం ఒక ఆయుధాన్ని మనం మలచవచ్చని దానితో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లను గడగడా వణించి రక్తపాతం ఎక్కువ చెందకుండా బహుశా లేకుండా అని చెప్పవచ్చేమో నాకు తెలీదు వాళ్లని భారతదేశం వదిలిపెట్టి వెళ్లిపోయేటట్టు చేయగలిగిన సామర్థ్యం ఆయుధానికి ఉన్నప్పుడు ఆయుధానికి ఆయన సృష్టించినందుకు మనం ఆయన్ని నేను అనుకుంటాను రుణపడి ఉంటాను అనేక మంది పెద్దలు గాంధీ గురించి చెబుతూ అలాంటి వ్యక్తి మన మధ్య జీవించి మనం ఊహించటానికి కూడా మనం ఇబ్బంది పడతాము అంటే ఆయన సమకాలీని అంటే ఏమిటి ఏదో కూడా ఐదున్నర ఏళ్ళ క్రితమో వెయ్యి ఏళ్ళ క్రితమో రెండు వేల ఏళ్ల క్రితమో అలాంటి వ్యక్తి ఉన్నాడు అని పోష సాధ్యమేమో కానీ ఇటీవలి కాలంలో మన మధ్య అలాంటి వ్యక్తి ఉన్నాడు అంటే చాలా అద్భుతమైనటువంటి విషయంగా అనిపిస్తోంది అని గాంధీ గురించి పెద్దలు చెప్పారు అంటే సామాన్య వ్యక్తి వల సిద్ధపడి తాను సామాన్యుడనే ఆయన భావించారు తనకేది గర్వమది ఉండేది కాదు కానీ ఇతర సామాన్యుల అసామాన్యమైనటువంటి ప్రతిభా విత్పత్తులకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి గాంధీ గారు నమస్కారం అది న్యాయం నమస్తే సభకి నమస్కారము నా పేరు మంజుల నాకు వచ్చిన టాపిక్ ఇప్పటి విద్యా విధానం ఇప్పటి విద్యా విధానం గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఉపాధ్యాయులు పిల్లల గురించి చెప్పుకోవాలి పిల్ల ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పే విధానం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి అనుభవం ఉపాధ్యాయులకు అనుభవం తక్కువగా ఉంటుంది ఆ ఉపాధ్యాయుల్ని కూడా చా వాళ్ళకి చెప్పే విధానం కూడా తెలియకపోవడం పిల్లలు మంచి మంచి పౌరులుగా తయారు చేయలేకపోవడం అనేది ఇప్పటి విద్యా విధానంలో జరుగుతుంది ఎలాగా చెప్పాలి అనేది కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు ఉపాధ్యాయులకు పొద్దున ఎనిమిదింటికి వెళ్ళిన పిల్లలు రాత్రి ఎనిమిదింటి వరకు స్కూల్లో ఉన్నారనేదే ఇంకా ముఖ్యంగా భావిస్తున్నారు ఏదో చెప్పాము ఆ టైంకి అన్నట్టుగా చెప్తున్నారే తప్ప సరైన విద్యా విధానం లేదనే చెప్పుకోవచ్చు ఇప్పటి పోటీ తత్వం కూడా ఎక్కువగా ఉంది ఐఐటి అయితే ఇంజనీరింగ్ అయితే వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఆ కాంపిటేటివ్గా చెప్పడం ఎక్కువగా ప్రిపరేషన్ సబ్జెక్టుల మీద కాకుండా సబ్జెక్టుల మీద అవగాహన కల్పించడం లేదు ఆ పోటీకి ఎలా ప్రిపేర్ చేద్దాము ఎలా తయారు చేద్దాం ఆ మోసధోరణితోటే ఉంటున్నారు తప్ప ఎంతసేపు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎంతసేపు వాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు లాస్ట్ అనేది ఏ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప సరైన విధానంలో ఆలోచించట్లేదు పిల్లలు కూడా అదే విధంగా చదువుతున్నారు మనమే ముందు ఉండాలి మనం ఫస్ట్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి మనం ఇంజనీరింగ్ ఎన్సెట్ ర్యాంకులు రావాలి లేకపోతే మెడిసిన్ ర్యాంకు రావాలి ఈ విధంగానే తయారవుతున్నారు తప్ప వాళ్ళు కూడా సబ్జెక్టు మీద అవగాహన పెంచుకుందామా అనే ఆలోచన వాళ్ళకి లేదు కానీ ఇంకా ఈ విద్యా విధానం మారి విషయ పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టయితే పిల్లలు ఎక్కువ వృద్ధులకు వచ్చే అవకాశం ఉంది ఉపాధ్యాయులు కూడా కొంతవరకు మారాల్సి వస్తుంది ఈ పది మంది మాట్లాడటంతో ఈ దుత్తగోష్ఠ కార్యక్రమం ప్రధాన భాగం వచ్చినట్టు లెక్క ఈ పది మందిలో ఎవరు బాగా మాట్లాడారు అని మీ ఎంపిక మీద ఆధారపడి ఒక చిన్న పుస్తక బహుమతి అంటూ ఇవ్వడం జరుగుతుంది ఇందులో అన్యదా భావించకపోతే నా ఈ తెలుగు ఆంధ్రోపన్యాసకు తెలుగు ఆంధ్రోపన్యాసం లేని ఆంధ్రోపన్యాసకు లేని తెలుగుపన్యాసం అయినటువంటి ఇటు మహా మన సంస్థ అధ్యక్షుడు అనంతాచార్ల వారిని అటు కృష్ణకుమారి గారిని ఇద్దరిని వదిలేసి ఈ గెల్ల చుట్టాయిని కూడా వదిలేసి మిగిలిన వాళ్లలో మీరు ఎవరు బాగా మాట్లాడారని అనుకుంటారో వాళ్ళ పేరు రాసి ఇవ్వమని చెప్పని సూచిస్తున్నారు అయితే మీకు నంబర్ రెండు నంబర్ మూడు నంబర్ తొమ్మిది మినహాయించేశాయి మినహాయించి మీరు మిగిలిన వాళ్లలో ఎవరు బాగా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తే బాగుంటుంది చెప్పని నా సూచన కాగితాలున్నాయా వెనకాలను రాసే నేను అదే పని చేశాను అర్జెంటుగా దొరికాగితాల మీదే వెనకాల రాసేయచ్చా ఈ టాపిక్ కొట్టేసేయండి టాపిక్ కొట్టేసేసి ఆ కాగితాలు ఉంటే సరే లేకపోతే ఈ కాగితం మీదనే వెనకాల రాసేసేసి ఇది చేయవచ్చు అమ్మా కాసేపు ండా చూడండి రాశారా అయ్యో అయ్యో పెను పెన్ మీరు అందరినీ విన్నారా అన్నది ఫోన్ అండి వద్దేశండి ఏమైంది రాసారా వినకపోవటం పేర్లు గుర్తుండకపోవటం మళ్ళీ షీట్ చేసి మళ్ళీ ఆలోచించండి మీకు నచ్చితే రాయండి అందరికంటే నేనే బాగా మాట్లాడాల్సింది మీకు రాశ్వాసం అదే స్వతంత్ర భాష పోదు కదా అన్నంత పనిచేస్తూ ఉంటాడు బాగురికే అడుగుతున్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆవిడ డాక్టర్ కృష్ణకుమారి గారు ఇల్లు లెక్చర్ వివేకవర్ధని కాలేజ్ నాకు ఇలా నుంచి ఆ డెబ్బై రెండు నుంచి ఉన్నటువంటి పరిచయం అరవై నాలుగు నుంచి ఉన్న సంస్థ ఇవన్నీ మనసులో మెరుగుతున్నాయి ఆ రోజులవి అంటే పెట్టుకున్నందుకు నెమరు వేసుకో దగ్గర జ్ఞాపకాలు మెరుగుతాయి కాలగర్భంలో కలిసిపోయితే జ్ఞాపకాలు కలిసిపోయింది అనుకోండి మిగిలిన వాళ్ళ సో ఈనాటి కొత్తగోష్ సమీక్షించమని తనని కోరే ముందు మిత్రులని కొన్ని విషయాలు గమనించమని కోరుతున్నారు ఈనాడు మాట్లాడిన వాళ్లల్లో కొత్తదనం వల్ల పంట అప్పటికప్పుడే ఇవ్వబడ్డ విషయమైన కారణం చేత కొంట ఏదైనా కూడా రెండు నిమిషాల సేపు సమయాన్ని వినియోగించుకున్న వాళ్ల సంఖ్య తక్కువ ఆలోచించండి మీ కాళ్లపై మీరు నిలుచుని ఇవ్వబడ్డ విషయం గురించి రెండు నిమిషాల సేపు మాట్లాడటం అనేది ఎంత కష్టమవుతుందో అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి జీవితంలో మాకు వస్తారు మీకు ఇవ్వబడ్డ విషయాలు మీరే గమనించుంటారు ఎవరికి ఏ విషయం వచ్చినా దీనికిగా మాట్లాడేందుకు అవకాశం ఉన్నటువంటి విషయాలు నిజానికి వరప్రసాద్ గారు నవ్వుతూ మహిళలు ఎలా ఉండాలనేటువంటి మహిళలకు వస్తే బాగుంటుండేది నాకు వచ్చిందని కానీ కొన్ని విషయాలకు ఎవరికి ఉదాహరణకి ఇప్పుడు ఉపాధ్యాయులే ఉపాధ్యాయులకు పిల్లలకు మంచి సంబంధాలు ఎలా ఉండాలో చెప్పాలి అని అంటే అది ఒక వ్యూనే అవుతుంది అలా కాకుండా అన్ని అవకాశాలకి అందరి అభిప్రాయాలకి మనం అవకాశం కల్పించాలి సో ఆ దృష్టితోనే చెప్తున్నాను నేను అదొక అంశం గమనించమని ప్రార్థన రెండవ అంశం ఏమిటంటే ఒక విషయం ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి సూటిగా ఎత్తుకుని వివరించి ముగింపు పలక రెండవది పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావించి ఆ విషయాన్ని చెప్పటం అదొక కళ ఏ పద్ధతి ఏ సందర్భంలో వాడుకుంటాము అనేది ఉదాహరణకి మామూలుగా అభివృద్ధిపరచుకోవలసిన అంశాల దగ్గర హాస్యం లేదు అనే రాశాను అనుకోండికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ విషయంలో అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు గురించి మాట్లాడమని ఇప్పుడు గాంధీ హాస్యం గురించి మాట్లాడమంటే నేను మాట్లాడకపోతాను చాలా కష్టం విషయం చెప్తున్నా గాంధీ గారి గురించి విశ్వనాథం మాట్లాడదాం లో హాస్యం లేదండి మాకు నవరా లేదండి అంటే అది నాది ప్రయోజనం అంటే నిజానికి ఉపన్యాసంలో హాస్యం ఉంటే బాగుంటుంది ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది అలా అసలు ముందు విషయం ఎలా ఎత్తుకోవాలి ఎలా వివరించాలి రెండు పక్షాలకు అవకాశం ఏమైనా కనుక చెప్పాలి ఎలా ముగించాలి అని సాధారణంగా మేము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ భావ గురించి మాట్లాడుతూ ఏం చెప్తామంటే ముగింపు వీలైతే చాలా బలంగా ఉండాలి అని చెప్పని చెప్పి అంటే ఆ విషయం గురించి నీవు చెప్పింది నా మనసులో హత్తుకుపోయేటట్టు నన్ను కార్యోన్ముఖుడిని చేసేటట్టు అందులో కనుక ఉన్నట్టయితే బాగుంటుంది అన్ని విషయాలకి ఉంటే బాగుంటుందనేది వేరే విషయం కొన్ని విషయాలలో ఉండకపోవచ్చు లేక మనకి ఆ క్షణంలో తట్టకపోవచ్చు కానీ ఆ విషయంలో ఏమిటి నువ్వేం చెప్పావు నువ్వు ఏం చేయమంటావు నన్ను ఎనీ యాక్షన్ పాయింట్ పర్మి టేక్ హోమ్స్ అని అంటారు టేక్అవేస్ ఏదైనా ఇంటికి తీసుకెళ్లదగిన ఆలోచన ఉందా అది ఎంప్రసైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పండి అంటే వింటున్నటువంటి వ్యక్తుల మనస్సులను ఆకట్టుకోవటానికి విషయాన్ని గుణ వ్యవధిలో రెండు నిమిషాలు కావచ్చు ఐదు నిమిషాలు కావచ్చు పావు గంట కావచ్చు విషయాన్ని వివరించి అందుకని నేను ఏమంటున్నానంటే అన్నట్లు అందుకని నేనేం సూచిస్తున్నానంటే అన్నట్లు అలాగనకేమైనా కనుక చెప్తే బాగుంటుంది అని అంటే ఈ అడికట్ ఎందుకు మీకు చెప్తున్నానంటే తర్వాత ఎప్పుడైనా మీరు ఇక్కడ కానీ మనం ఇంకెక్కడైనా కానీ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఓహో ఇలా ప్రారంభం ఇలా ఉండాలన్నమాట వివరణ ఇలా ఇవ్వాలన్నమాట ఆ ఒక నిమిషం నలభై సెకండ్ల హెచ్చరిక లోత అయిన వెంటనే మిగిలిన పదిహేను సెకండ్లలో ఉపన్యాసం ఉపసంహారం అని చెప్పని సాధారణంగా ఉపసంహరించడం అంటే ముగిస్తున్నాను మీకు తెలిసింది మాకు తెలిసింది రెండు నిమిషాలు ఉపన్యాసం కదా అవునా ఆ రెండు నిమిషాల్లో ఎలా ముగించాలి ఏ పాయింట్లోకి చెప్పాలి ఇంకా వివరణ కొనసాగిస్తూ పోతే అర్ధాంతరంగా ముగిస్తున్నట్టు అర్ధాంతరంగా ముగిస్తే బాగుంటుంది అందువలన కాబట్టి మనం ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మనొక్కసారి ఇతరులకు చెప్పేందుకు పాయింట్ లేకపోతే ఈ నేను ఇలా చేద్దామనుకుంటున్నాను అనేటువంటి ప్రస్తావన చేస్తే బాగుంటుంది అని చెప్పని ఒక రెండు అంశాలు చెప్తామని చెప్పాలని అనుకున్నాను ఇప్పుడు డాక్టర్ కృష్ణకుమార్ గారిని ఈనాటి గుర్త గోష్ఠిని సమీక్షించే పరిమన్లో పది రకాలైన నచ్చిన అంశాలు నిజానికి నిత్యం మన ఈ అంశాల గురించి ఏదో ఒక సందర్భంలో ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం లేదా చూస్తూనే ఉంటాం మొట్టమొదటి మాట్లాడాలంటే యువత రాజకీయం ఈరోజు నిజానికి చాలా హాట్ టాపిక్ యువత రాజకీయాల్లో రావాలని ప్రతి ఒక్క వ్యక్తి చెప్పినట్టు కానీ ఎట్లా రావాలి ఏ ఆలోచనలతో రావాలి ఉన్న ఆలోచనలు బాగుంటే దాన్ని అనుసరించాలా లేదా బాగా లేనప్పుడు దాన్ని ఏ రకంగా మార్చుకోవచ్చు అన్న ఆలోచనతో వస్తున్నారా లేదా పై వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడం వల్ల వస్తున్నారా అన్న విషయాన్ని వివరించాలండి యువత రాజకీయాల్లో రావాలి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను రావడానికి కారణం ఏంటి పైన భ్రష్ పట్టిపోయిందని నేను మరి కొత్త రక్తం కొత్త ఆలోచనలు దీని ద్వారా సమాజాన్ని బాగు కలుగుతామన్న ఒక అంశాన్ని ముందుంచుకొని వెళ్లడం ముఖ్యమా లేదా ఏదో పార్టీలో చేరితే ఏదో పెద్ద రేపైన ఒక మినిస్టర్షిప్ మనకు వస్తుంది అన్నటువంటి ఒక స్వార్థకు ఆలోచన వల్ల మనం ఎస్తున్నామా అన్నది ఈ రెండు నిమిషంలో చెప్పగలమా కాబట్టి కొంచెం విషయం ఎవరైస్తే అసలు ఆలోచన బాగుంది ఇంకొంచెం ప్రయత్నిస్తే చెప్పగల నెక్స్ట్ నేను మాట్లాడాను మాట్లాడుతూనే ఉంటాను కొంచెం సమయ పాలన నా కూడా నాకు నేనే రాస్తున్నాను అభివృద్ధి పరచుకోవాల్సిన అంశం ప్రొఫెషనల్ని లెక్చరర్ని కాబట్టి గంట మాట్లాడడం అలవాటు కానీ నిజానికి నా జీవితం ఈ మొదలైంది ఇక్కడే రెండు నిమిషాలు ఈ రోజు చెప్తే పోసే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఆ రోజుల్లో మేము ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా మాట్లాడడం అనేది ఇందులో ముఖ్యమైన అంశం ఈ ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు తెలుగులోనే మాట్లాడాలి అయితే తెలుగులో మనకు అంత విస్తారమైనటువంటి పద సంపద ఉంది మనం మెల్లమెల్లగా మర్చిపోతున్నాం తిరిగి దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలన్నది కూడా దీని వెనుక ఉండేటువంటి ఒక రహస్యం ఇప్పుడు చెప్తే పోతే ఈ వచ్చే పదమంది కూడా వచ్చే వారం రాకపోవచ్చు భాషని ఇంకో భాషతో కలుపుకొని ముందుకు పెట్టుకోవడమే భాష యొక్క ప్రతి లక్ష్యం కావచ్చు అరే ఆచార్య వారు ఆయన జీవితానితోనే సమాజ సేవ అంటే ఏంటో చెప్పారు వారు చేస్తున్నారు కాబట్టి విడిగా దాని గురించి ఆలోచించి చెప్పే అవసరం లేదు వారు కూడా నాలాగే కొన్ని సమయ పాలన చూసుకుంటే సరిపోతుంది అప్పలనాయుడు గారు చెప్పారు మంచి స్నేహితులు మంచి స్నేహితులు చెప్పిన రెండు నిమిషాల్లో చుట్టూ ఉండే సమాజాన్ని గమనించే చెప్పారు కానీ నిజానికి వయసు ఇంకా చిన్నది కాబట్టి సమాజాన్ని చూసే దృక్కోణాలు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉంటాయి సమాజంలో అనేక రకాలైనటువంటి దుర్కోణాలతో చూస్తే తప్పించి మన సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్కసారి తండ్రి జీవితం కాలకపోవచ్చు కానీ మనకిచ్చిన భగవత్మానికి జీవితంలో మనం చూసినంత జీవితంలో సమాజంలో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి దాన్ని మన మనం చూస్తూ ఉంటాయి సమాజాన్ని మన ఇంటి నేపథ్యాన్ని ఎంతవరకు మనం అనుకూలంగా మార్పుకోవచ్చు లేదా మనం దానికి మారచ్చు అన్నది చెప్పలే అంటే క్లుప్తంగానే చెప్పారు చాలా బాగా చెప్పారు ఇక్కడ కూడా సమయాన్ని పూర్తిగా వినియోగించుకోలేకారు వినియోగించుకుంటే మన విదేశాలకు వెళ్లడంపై అభిప్రాయం ఇంకొంచెం బాగా చెప్పాలి నిజానికి ఇంకటే బయటికి వెళ్లడం తప్పు అని ఎవ్వరూ అనుకుంటున్నారు అవి ప్రాచీన కాలంలో వేరే దేశానికి మన దేశానికి చదువుతున్నాయి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచం అంతా భూగోళం తిరుగుతుంటుంది కాబట్టి పరిస్థితులు కూడా మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి ప్రయత్ని మారిపోతాయి బట్ ఇక్కడ మనకి ఎంతో మందికి అందుబాటులో లేనటువంటి విద్య అక్కడ ఇంతకంటే బాగా మెరుగైన పరిస్థితిలో తెలుగుతున్నది అంటూ వెళ్ళవచ్చు ఓ మనకి అన్నం ఎక్కడ దొరికితే అక్కడ విస్తారట్టుకుని వెళ్ళిపోవాలంటే అట్లా విద్య కోసం ఎక్కడైనా వెళ్లి విద్యని సమ నేర్చుకోవచ్చు జ్ఞానాన్ని ఆర్జించవచ్చు తిరిగి అది మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్న ఆలోచన ఉన్నప్పుడు ఆ విద్య ఒక సాధ అక్కడే ఉండిపోయే గురించి నాకేవి ఫిర్యాదు లేదు ఎవరి జీవితాలు వాళ్ళు ఇష్ట ప్రకారం కానీ పుట్టి పెరిగిన ఈ దేశంలో ఇక్కడ గాలిపించి ఇక్కడ నీరు కాగి ఇక్కడ ఈ గుణి పడిన ఆహారాన్ని తిన్న ఈ దేశానికి ఈ సమాజానికి కొంతైనా మన విజ్ఞానాన్ని ఉపయోగిస్తే బాగుంటుందేమో ఇది ఇంకొకసారి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈ పాయింట్లు కనుక సరిచేసినట్లయితే బాగుంటుంది చిన్నబాబు నిజంగానే చిన్నబాబు ఆయనకి రాగదు విద్యార్థులు మత్తు పదార్థాలు ఆ అబ్బాయి వయసే లేదు ఆ విషయం గురించి మాట్లాడడానికి అయినా ప్రయత్నించాడు ఒక అవగాహన ఉంది ఇంట్లో చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చేసేటువంటి పిచ్చి ఆలోచనలు అలవాట్లకి తల్లిదండ్రులు ఏ రకంగా నియంత్రించాలి అన్న విషయం పట్ల ఒక అవగాహన ఉంది బాగా చెప్పాడు కాకపోతే సమయాన్ని రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు పూర్తిగా వినియోగించుకుంటే బహుశా ఒక్క రెండు పాయింట్లు చెప్పగలిగా అనుకుంటారు రామకృష్ణ గారు ఉపాధ్యాయులు విద్యార్థుల సంబంధాలు ఉద్యోగం ఏంటండి ఏ ఇద్దరి మధ్య సంబంధాలైనా సక్రమంగానే ఉండాలండి అక్కడ డాక్టర్ పేషెంట్ అయినది ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల ఉపాధ్యాయులు తమకుండే జ్ఞానాన్ని నలుగురుగా పంచుకోవాలి వాణ్ణి తమ స్థాయికి తీసుకురావాలని ఉపాధ్యాయుల బాధ్యత అయితే తమకు దొరికిన ఈ అవకాశాన్ని ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం విద్యార్థులతో బాధ్యత ఇదే ఇక్కడ తల్లిదండ్రులు కొడుతున్నారా పిల్ల స్టూడెంట్స్ పిల్లలను ఎక్కిస్తున్నారా లేదా టీచర్లు కొడుతున్నారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే తనకొచ్చిన విద్యను ఒక ఉపాధ్యాయుడు ఎంత బాగా తన విద్యార్థికి అందించగలుగుతున్నాడు ఒక ఉపాధ్యాయుడు ఒక అవకాశం ఉంది సమాజంలో ప్రతి సంవత్సరం కనీసం ఒక నూట నూట తన జ్ఞానాన్ని పంచడానికి ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించిన ఉపాధ్యాయుడికి వెల్లంతో చీమలుకున్నట్టు విద్యార్థులు వెనక అనుభవం ఇంటి ఎక్స్పీరియన్స్ లో ఆ విద్యార్థులు ఇష్టపడ్డానికి చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క విషయాలను చెప్పడం అనేది మాకు అనుభవం కాబట్టి నేను మీకు ఏం చెప్తానంటే మన దగ్గర కొట్టారండి మీరు ఎక్కడ చూశారో కానీ ఎక్కడైనా మరీ ఏ హిరణ స్ఫూర్తి వాళ్ళు టీచర్లు కొట్టారేమో కానీ సహజంగా ఒకవేళ కొట్టే అది మంచి శోభా ఆ భయానికి విద్యార్థులు చదువు మానేస్తే ఉపాధ్యాయులకి విద్యార్థులకు మధ్య సంబంధమే కాదు సమాజం కానీ మానవ సంబంధాలే తెగిపోతాయి దానికి చాలా కాలం తొమ్మిదిన్నరకు చాలా మంది పిల్లలు కడుతుంది తనలో వాటి బయటి నుంచి బాగుంటారు సంబంధం అక్కడ తర్వాత వరప్రసాద్ గారు మహిళలు ఎలా ఉండాలంటే కొంచెం మొహమాట పట్టారు కానీ ఒక్క పాయింట్ చాలా మంచి చెప్పారు ఏ సందర్భంలో ఏ కాలం ఆడగాని మొగగాని ధైర్యంగా సాహసంగానే ముందు తనదైన ఒక ఆలోచన పెంపొంది తెలుసుకోవాలి ఒక సమస్య వచ్చింది ఇంట్లో మొట్టమొదటి తల్లిదండ్రులు ప్రయోగదాసులు స్నేహితులు వాళ్లతో పంచుకోవాలి ఒక సమస్యను వివరిస్తే అతనికి ఒక సమస్యకి పరిష్కారం జరుగుతుంది మీకు ఇట్లానే ఉండాలి ఆడవి ఇట్లానే ఉండాలి మగవాడు ఇట్లా ఉండాలని ఎక్కడా పడికట్టుగా మనకి రాసి పెట్టారు ఉద్యోగం చేయకముందు కూడా సార్ ఒక మాట చెప్తాను మా అమ్మ అమ్మమ్మ వాడు పోసే నాకంటే చాలా చైవద్దు వాళ్ళకు వాళ్ల సంసారంలో ఎదుర్కొన్న సమస్యలు కోసం ఈ రోజు నేను ఎదుర్కోను అంత ఆలోచన అంత ధైర్యం ఈ రోజు నాకుందంటే ఇంకో రకంగా ఉండి ఉండవచ్చు కాబట్టి ధైర్యం అనేది ఎవరికైనా చాలా అవసరం మీ అనుభవంతో ఇంకా బాగా చెప్పాలి సార్ సరే విశ్వనాథన్ గారు నేను ఏం చెప్పే అవసరం కానీ ఎదుటి వ్యక్తి గురించి వాళ్ళని మంచి గురించి మనసారా నేర్చుకోవడం నిజంగా అభినందన విషయాలు మనకు ఎన్నోసార్లు అనిపిస్తున్నాకి చాలా బాగా పాడాడు బాగా డాన్స్ చేసిన చాలా బాగా మనం ఎంత మర్చిపోవాలి మాట్లాడి మన వరకు వచ్చినాక మనం చూసుకుందాం అన్నటువంటి ఆలోచన ఎంతో మందిలో కనిపిస్తుందని గత ముప్పై ఏళ్ళుగా నేను మా అన్నగారి దగ్గర చూసింది మాత్రం అటువంటిది ఎదుటి వ్యక్తులు ఏదైనా మంచి కనిపిస్తుంది మెచ్చుకోవడం ఆయనకి కోసం సహజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంపిక సంస్కారం ఎంత చూసానికి కూడా అభినందన మంజాం విద్యా విధానం చైర్పర్సన్ కదా అది నాకు అభిప్రాయం సమయపాలన చేస్తే ఇంకా బాగా విషయాలు చెప్పగలుగుతారు చక్కగా మొదలు పెట్టారు కానీ మిగతా వాళ్ళకి పోసే అవకాశం ఇద్దాని మధ్యలో ఆఫీస్ పెట్టినారు రెండు నిమిషాలు సరిగ్గా రెండంటే రెండు నిమిషాలు మాట్లాడచ్చు సో నిజానికి మేమిక్కడ నలుగురు చాలా పాత వాడము కానీ మేం మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏంటారు కొత్తగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారని మాకు అయినా కూడా మీరు బాగా మాట్లాడారు ఇంకొంచెం ప్రయత్నించారు ఇది మన భాష ఐదేళ్ల వయసులో నేర్చుకునే భాష కాదు తల్లి కడుపులో ఉంటున్నప్పటి నుంచి వింటున్నారు కాస్త బట్ మా కొత్తగా నేర్చుకునే జరిగేది పద ప్రయోగాలు నేర్చుకోవాలి ఏ పద పోకటింపులు ఉంటే అందం వస్తుందో నేర్చుకోవాలి వచ్చేస్తుంది వయసుతో వస్తుంది అది వినడం వల్ల వస్తుంది సో మళ్లీసారి సమావేశం జరిగినప్పుడు మీరు ఇంతకంటే బాగా మాట్లాడాలని ఆశిస్త తల్లి కడుపుతో ఉన్నప్పటి నుంచి భాష వింటూ ఉన్నటువంటి మనం ఒక రెండు రెండున్నర ఏళ్లు పడుకుందనుకుంటా కాస్త పదాలన్నీ తెలిసి కాస్త మాట్లాడటం అలవాటు అయ్యేసరికి తల్లి నేర్పిస్తూ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ అబౌట్ త్రీ ఇయర్స్ ఫర్ యూ టు లర్న్ ది లాంగ్వేజ్ బట్ what to speak, when to speak, when not to speak and how to speak. A lifetime may be inadequate the appropriate forces call. exist. whether to call, where is the situation? why are the children you seek while studying? Look at that fact. Imagine yourself that I was ashamed of teaching and worked for much documentation, becoming a Nerm Armor Hangout. Mother should find a disabilityiffe. she chose to search and get sensitive of the teachings ఈనాటి వృత్తగోష్ఠిలో ఉత్తమ వర్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి పేరు ప్రకటించి బహుమతి ప్రదానం చేయమని మన సంస్థ అధ్యకుడు అనంతాచార్య గారిని కోరుతున్నారు ఈనాటి పరీక్ష కార్యక్రమంలో పుష్పవర్తి కార్యక్రమంలో ఉత్తమ వర్తిగా ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీ వెంకటేశ్వర గారికి ఈ పుస్తకం బాబా నిలపావలోని పాండ్రంగా రావడం మరో ఒకటి రెండు అంటే ఆయనకు చాలా భాషలతో పరిచయం మనకు మరో ఒకటి రెండు భాషలతో పరిచయాన్ని కలిగిస్తుంది అన్న ఆ పుస్తకం అందరికీ ఇచ్చేసి ఆయన కుక్కో కాపీ ఇంకెవరికమెంట్ చేస్తారు ఇంకేమో ఉత్తమ వర్తగా ఎన్నికైన బహుమతి పుస్తకం ఇది అడ్డు పెట్టుకోండి ఇంకొకటి మీకు ఇష్టం వచ్చిన మీ స్నేహితులకు తల్లించడం ఇచ్చేసి తర్వాతి కార్యక్రమంలో మొట్టమొదట క్రిందటి నెల సమావేశానికి వచ్చి వచ్చినట్లు గుర్తుండి గుర్తున్నందువల్ల అప్పచెప్పబడినటువంటి హోం వర్క్ని చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తితే దాన్ని బట్టి నేను కార్యక్రమాన్ని నిర్ణయిస్తాను ఒకటి అమ్మా నువ్వు రాసి సో ముందు రాసి తీసుకొచ్చిన వాళ్ళను వినటం ధర్మం ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడటం అవకాశం ఆయన నువ్వు ఏం రాశి తీసుకొచ్చావో చెప్పు అంటే ఇందులో నేను కిందసారి మనం ఏమనుకున్నామంటే నాకు నచ్చిన వ్యక్తి అని ఒక పుటవ్యాసం అందరూ సభలో ప్రసంగించాలని ఒకటి రెండవది మద్యం లేక మద్యం మహమ్మారిని ఎదుర్కోవటం ఎలా అనేటువంటి వాటి గురించి మాట్లాడుకున్నాం లేకపోతే రాసి తీసుకురావచ్చని మనం అనుకున్నాం అందుకని చెప్పండి మీరు ఎవరి గురించి మాట్లాడటానికి జయప్రకాష్ నారాయణ గారి గురించి ఆ జయప్రకాష్ గారా టి జయప్రకాష్ గారు అది ఎవరైతే లోన్ గొప్పవాళ్లే అందుకని అడిగారు ఈయన ఇన్షియల్ ఏంటి జయప్రకాష్ గారు ఇన్షియల్ ఏంటి కొన్ని లోక్సత్తా జయప్రకాష్ గారే రాస్తారు చెప్పు నాయన ఒక ఐదు నిమిషాలు నాలుగు ఐదు నిమిషాలు కొద్ది రెత్త రిపేర్ వచ్చారు నాకు కిందటి నెల ఒత్తు బస్టుతో ఇచ్చిన అంశం నీకు నచ్చిన వ్యక్తి గురించి మాట్లాడినాను నాకు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో రాజకీయ వ్యక్తుల్లో నేను చూశాను అందరి గురించి నేను విన్నాను చూస్తున్నాను వారు చేసే పనులు చూస్తున్నాను ముఖ్యంగా నాకు నచ్చే వ్యక్తి జయప్రకాశ్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీని స్థాపించారు అతను గురి అతను నాకు ఎందుకు నచ్చారు అన్న వాక్యం నేను ముందుగా చెప్తున్నాను నేను ముఖ్యంగా మాది పల్లెటూరి సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ అందులో ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక వ్యక్తే పాలిస్తున్నారు మా గ్రామాన్ని ఏమీ చేయట్లేదు నేను థర్డ్ క్లాస్ నుంచి చూస్తున్నాను అతను ఎనాలసిగా ఇస్తున్నారు ఏ ఎన్నికలు లేకుండా అతనికి ఇస్తున్నారు చూస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని నాకు అవగాహన అప్పుడు లేదు జస్ట్ నేను బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆలోచించరు ఈ ఫైవ్ ఇయర్స్ అయినా ఏం చేస్తారని చూసేవాళ్ళని అతను ఏమీ చేయట్లేదు అతని అవకాశాలు అతను చూసుకుంటున్నారు రాజకీయాలు నేను సేవ చేయాలి అని అనుకున్నది టూ థౌజండ్ నాకు ఉద్యోగం వచ్చింది నేను రోజుకి బిర్యానీ తింటున్నాను నా పక్క వాళ్ళు తినడానికి కూడా లేదు మా గ్రామంలో నా రోజు సిక్స్ రూపీస్ పర్ డే సిక్స్ ఏమీ తినడానికి లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ఒక క్వశ్చన్ మార్క్ వేసుకునే రోజు నాకు ఉద్యోగం విషయం ఏ ఊరు ఎక్కడ విజయనగరం జిల్లా జయగుమ్ గ్రామం ఏదైనా కావచ్చు కావచ్చు విజయనగరం జిల్లా జయగుమడా గొండపల్లి గంట్యాడ మే టూ థౌజండ్ సెవెన్ లో అనుకున్నాను లేదు ఇది కాదు నా గ్రామం అని మా చాలి అనుకున్నాను ఆలోచించాను అందరినీ చూశాను రాజకీయం ప్రజెంట్ ఎలా ఉందో నేర్చుకున్నాను చదివాను పుస్తకాలు చదివాను చూశాను ఏ వ్యక్తి నా దేశాన్ని కానీ నా గ్రామాన్ని కానీ ఎవరు మార్చగలరో అసలు నా దేశం ఎలా వెళ్తుంది నా గ్రామం ఎలా వెళ్తుందని ఆలోచించాను చదివాను నాకు జయప్రకాశ్ నారాయణ గారి పార్టీ నచ్చింది ఎందుకంటే అతను అట్ ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని అప్పటికప్పుడు ఓటు బ్యాంకింగ్ కింద సమస్య తీర్చే రాజకీయాలు ఉన్నాయి కానీ లేదు ఈ సమస్య ఇప్పుడు వచ్చిందంటే ఇది బిఫోర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రావచ్చు దీన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వరకు మనం ఎలా ఎదుర్కోవాలి అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ వెతికే రాజకీయం ప్రెజెంట్ ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు వరదలు వచ్చాయి అంటే వచ్చే అయితే మనం ఎంత ఎలా అదుపుకుంటే మనకు ఓట్లు ఎలా వస్తాయి మనం ఎన్ని ఫ్లైట్లు ఓట్లు ఎలా వస్తాయి అసలు మనం ముందు వెళ్తే మనకు ఓట్లు వస్తాయి దాని వెనక్కి వస్తాడు ఓట్లు తక్కువ వస్తాయి అన్న భావన తప్ప లేదు ప్రజలకు ఇది కాదు సొల్యూషన్ ఎప్పటికీ సమస్య ఉండకూడదు అన్న థింకింగ్ పూర్వాలోచన అంటే పాస్టర్ ఎలా ఉండాలి అన్న ఆలోచన ఎవరిలో లేదు జ్బాకృష్ణ గారు ఒకటారండి నేను కోల్పోయేది అతను స్పెషల్ తీసుకున్నప్పుడు అతను అన్నారు ఏంటి మీరు దేని గురించి ఎక్కువ బాధపడుతున్నారు అంటే మీరు అసలు కోల్పోయేది ఏంటి రాజకీయాల్లోకి వచ్చేదండి నేను ఎప్పుడు ఒకటే బాధపడతానండి నా దేశం ముందుకెళ్తుందా ఎనకి వెళ్తుందా అని బాధపడతాను ఎప్పుడు ఏ సొల్యూషన్ వచ్చినా ప్రజెంట్ రాజకీయ ఎప్పుడు కూడా అప్పటికప్పటికి సొల్యూషన్ ఇస్తున్నాయి కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అసలు ఆ సమస్య అలా ఉండాలి అన్న సొల్యూషన్ అతను నేను అతనితో విన్నాను అతను మాటల్లో విన్నాను అతను రాసిన పుస్తకాల్లో అతను గురించి నేను అట్లా సెర్చ్ చేశాను అతను అంటారు ఏ సొల్యూషన్ అయినా మన ఇంట్లో సమస్య ఇచ్చిన ఈరోజు ఇల్లు పడిపోయింది అంటే దాన్ని నెక్స్ట్ రేపు ఉండడానికి కాకుండా ఆఫ్టర్ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ ఉండేటట్టుగా నిర్మించుకోవాలి అలాగే అతను విద్యలో గానీ అతను రిఫార్మ్స్ అనేవి చాలా బాగుంటాయండి విద్య విద్యకి అతనికి కానీ విద్యాశాఖ మంచి ఇస్తే ఇప్పటికి దేశంలో ఉండేది కాదేమో నా యొక్క రాష్ట్రం లో ఉండేది కాదేమో నేను అతను అన్ని రిఫార్మ్స్ అతను ఫామ్ చేసి కానీ డబ్బుల వల్ల మద్యం ఇస్తేనో లేకపోతే ఇలా గెలిస్తేనో అన్న రాజకీయం అతను ఎప్పుడు అక్కడ అంటే నేను సెక్యులర్ కా సార్ నాకు అందరూ సమానమే అందరినీ నేను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్దామని నేను భావిస్తున్నాను అతను ఎప్పుడు అక్కడ ఉంటాడు నేను సెక్యులర్గా సార్ నేను అందరినీ కలుపు కట్టుకుని ముందుకు తీసుకెళ్దాలండి నా రాజ్యం నా రాష్ట్రాన్ని నా గ్రామాన్ని అన్న భావన అతను నాకు బాగా నచ్చిందండి నేను ఇప్పటికీ నేను చేసేది అతను చూసి నేను నేర్చుకునేది నేను చేసేది చెప్తున్నాను మా గ్రామంలో నేను ఇప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాలు పాటించిన వ్యక్తికి అపోజిషన్గా నేను హైదరాబాద్లో ఉంటూ మా పెద్దని నిలబెట్టి వచ్చాను కంపల్సరీ ఈసారి గెలుస్తుంది నేనేం చేయాలని కూడా ఆల్రెడీ నేను ఫామ్ చేసుకున్నాను మీలాంటి వాళ్ళని అడగడానికి నేను వచ్చాను కూడా అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి గ్రామంలో గ్రంథాలయం ఫస్ట్ పెట్టాలనుకున్నాను స్త్రీలందరితో మాట్లాడాలి వాళ్ళ ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి పిల్లలు ఇప్పుడు ఇంతగా రోజుకి స్కూల్కి వెళ్ళి వస్తారు కానీ పేరెంట్స్ తల్లిదండ్రులకు చెప్పరు ఎందుకంటే నేనండి నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మగారు దూరంగా ఉండడం నేను మా మామకారు ఉండడం మా మామగారు ఎప్పుడు మూడు రోజుల ఇంటికి రావడం నేను ఒక్కటిగా ఉండడం నాకు ఎవరు చెప్పేవారు కాదు ఎప్పటివరకు అంటే నేను ఫిఫ్త్ క్లాస్ నేను మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు ఉన్న చెప్పేవారు కాదు తాగుడు వెన్ను ఉండి చెప్పవారు కాదు మా మాదరే ఇప్పుడు చెప్పేవారు కాదు ఆవిడే చదువుకోలేదు సరే నేను ఎవరు చెప్పుకోలేక ఇన్ని సంవత్సరాలు చదవలసి వచ్చిందండి నాకెవరు చెప్పక సరే ఇలా చదువు ఇలా అవుతుంది నాకు ఎవరు చెప్పక నేను ఇప్పటివరకు చదువుతున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు బట్ జాబ్ వచ్చింది మధ్యలో అంటే నేను నేను చెప్పక నేను ఇంతవరకు చదువుతున్నానంటే నేను చెప్తే పేరెంట్స్ ని మోటివేట్ చేయిస్తే పిల్లలకి వాళ్ళు ఇంకా ముందుగా తయారయ్యి దేశానికి సేవ చేస్తారు కదా అన్న భావన నాలో గట్టిగా నాటుకుపోయింది బట్ నేను చేస్తున్నాను ఎందుకంటే నేను యువ భారత్కి వచ్చిన రోజు నుంచి నాలో ఫస్ట్ టైం నేను మాట్లాడటం యువ భారత్ అక్కడ మాట్లాడాను ఆ రోజు నేను చాలా నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఇక్కడికి వచ్చి ప్రతిదీ నేను ఇంటి చేస్తున్నాను యువట్లోకి వచ్చే నేను సాధించిన కూడా నేను చెప్తున్నాను మాది కోస్తా అంటారు ఇక్కడ తెలంగాణ అనే భావన ఉండేది అది లేదు బట్ నేను ఒక ఆస్ట్లో ఉండేవాడి అతను అన్నారు నేను బిఫోర్ ఎయిర్పోర్ట్లో నా మనీ ఇచ్చేయండి అంటే అతను ఏది చేశాడంటే వాళ్ళ మదర్ని నేను అన్నట్టు పోలీసులు పిలిపించారు ఇతను నా అన్నాడు ఇతను మీరు పట్టుకెళ్ళుకోండి అన్నా పిలిపించారు అప్పుడు నేను టూ మంత్స్ అవుతుంది నేను యువభార్తలోకి వచ్చి ఫస్ట్ టైమ్ నేను మాట్లాడాను కదండి నేను మాట్లాడతాను కదండి స్టేషన్లో కదండి అని గట్టిగా మాట్లాడాను నేను పోలీసుతో అతను అన్నాడు ఇలా కాదు వాళ్ళు అప్పుడు కాంప్రమైజ్ అయ్యారు నాతో వాళ్ళ తప్పు లాయర్కి ఫోన్ చేశాడు అతను నా ముందులో ఏదండి ఇలా వాళ్ళ ముందు డబ్బులు కొడుతున్నాడు మనం గెలుస్తాం లేదని నేను ఐ క్యాన్ ఫైట్ అన్నాను నేను వారు ముందు ఎన్న లాయర్కి ఫోన్ చేశారు ఆ లాయర్కి లేదురా బాబు ఇచ్చి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఏ ఏమి లేదు నీ హాస్టల్ కి నిన్ను పట్టిపోతారని లాయర్ చెప్తే వారు నన్ను భయపెట్టడానికి పోలీసులు పిలిపించాడు ఇప్పుడు నేను ఫైట్ చేశాను పదండి నేను స్టేషన్ లో ఎందుకు మీరు నాకు ఇలా అన్యాయం చేస్తున్నారు పోలీసులు అప్పుడు నన్ను బతిమేడు కన్విన్స్ చేశారు అలాగే నేను యువతలోకి వచ్చి నేర్చుకున్నాను శిత్యాకాశంగా చూసి నేర్చుకున్నాను అతనిలాగా ముందుగా అందరం ఆలోచించి మీ గ్రామం ఫస్ట్ మీరు మా గ్రామంలో అయితే నైన్టీ సిక్స్ నుంచి వస్తాడు జయకుమార్ అండి కళమ మరువాడు పక్క వలస అట్లా ఇప్పుడు మంత్రి సన్యాస అప్పడండి సన్యాస అత్త మంత్రి సన్యాస అప్పుడు లేదండి మామూలుగా అదేనండి డబ్బులు ఎలా సంపాదించాలని అప్పుడు మంత్రి సన్యాస అంశాన్ని ప్రస్తావించవలసింది ఏంటంటే తనకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే మనకు తనకు నచ్చిన వ్యక్తి గురించి మాట్లాడమనే మనం అడగటం జరిగింది ఏ రంగంలో ఉన్న వ్యక్తి తన ఎన్నుకోవచ్చు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవటం ఆయన ఆలోచనలు తననెలా ప్రభావితం చేశాయో తాను యువ చేరిన తర్వాత తన ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు వాటిని అపుల్ నాయుడు గారు వివరించారు నేను అనుకుంటాను గురికి ఆలోచించండి జయప్రకాష్ గారి ప్రధాన కార్యరంగం జంక నగర్ ఆయన ఎక్కడికన్నా చూస్తే వెళ్తారు బహుశా రాష్ట్రంలో కొన్ని చోట్ల శాఖలు అవి ఉండవచ్చు ఆయన ఉపన్యాసాలు ఆయన ఇది యూట్యూబ్ లో వస్తాయి మన ఇంపాక్ట్ లో కూడా ఉన్నాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఎవరు ప్రభావితం అనేటువంటిది బహుశా నేను అనుకుంటాను చేస్తున్న పని ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు అనుకోకపోవచ్చు అదే ఇప్పుడు రేపు పొద్దున మీరు పెద్దమ్మ గారు ఎన్నికల్లో నిలిచి ఆ గ్రామంలో మార్పు తీసుకొస్తే అలా అన్ని గ్రామాల్లోనూ మార్పు తీసుకొస్తే ఇప్పుడు ఇందాక మనం మత్తు పదార్థాలని చెప్పని టాపిక్ వచ్చింది చిన్నబాబు మాట్లాడి ఇప్పుడు ఈ మత్తుకు బానిసటం అనేది మరొక్కడు మనల్ని దోచుకోవటానికి మనం దోహదపడటం అవుతోంది ఈ సంపాదన మేము అనుభవించవ ఎలా అనుభవిస్తావన్నది నీ ఇష్టం వేరే సంగతి తింటావు చదువుతావు మీ పిల్లలకి కానీ మత్తుకు మొత్తం గ్రామాలను నాశనం అయిపోతుంది మీరు కన్నా గమనిస్తే ఈ మధ్య న్యూస్ పేపర్లో ఈ బార్లు ఏవైతే ఉన్నాయో వాటికి బయట తాగటం నిషిద్దం అక్కడ కొనుక్కుని ఇంటికెళ్లి తాగు అని చెప్పని ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వ అనుమతి కానీ ఇప్పుడు ఏమైపోతుంది అమ్మకాలు పెరగాలని చెప్పని ఎక్కడైనా తాగొచ్చున్నారు అంటే రోడ్డు మీద కూడా తాగొచ్చు అని చెప్పని అర్థం అక్కడ కొనుక్కో అక్కడ వెంటనే పక్కకో వెనక్కు షెడ్ వేసుకున్నాం అంటే నేను అనుకుంటాను మొత్తం ఆంధ్ర దేశంలో మద్యం ఏరుడై ప్రవహిస్తోంది అని అంటే ఆశ్చర్యపోకర్లేదు అలాంటి అది హైదరాబాద్ అన్ని దగ్గర జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎలాంటి వాళ్ళు వేదల చేశారు అంతేకాదు బత ప్రవేశపెట్టిందే కాదు అంటే అందరూ అర్థమైంది చూశాను నేను సంబంధించినప్పుడే వస్తాను నన్ను అక్కడ వాడు టెపుల్ పెడుతున్నాడు పగలే రాత్రి కాదు విజయం వాడు పోస్తున్నాడు వాటర్ ప్యాకెట్ పెడుతున్నాడు వాడు అక్కడే తాగేస్తాడు అలా ఉంటాడు వెళ్ళిపోతాడు అందరూ కానీ ఇది ఏంటంటే ఏంటంటే మీకు తెలీదు ఇది మనం అందుకని కొత్త అనుమతించారు షాప్ అంటే షాప్ డ్రింక్ షాప్ కూల్ డ్రింక్ వస్తుందా ఇక్కడ కోలుకున్న అక్కడ కూర్చోదా అంటే వేరే వాళ్ళు చూసే వాళ్ళకి ఆ కూల్ డ్రింక్ అభిప్రాయం కల్పించడం ఆశ్చర్యంగా ఎవరు కాదు వచ్చి ఇదేమో ఇంకా దాపరికం అంతా దాచుకోవటానికి ప్రయత్నం చేయటం అంటే నేను నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంలో ఈ దోపిడీ వ్యవస్థకు దోహదం చేసేది మనిషిలో లేని బలహీనతను మనిషిలో ఉన్న సహజమైన బలహీనతలను ప్రోత్సహించి బలహీనుడవైతే మా పద్దతుల్లో మేము మరింకింత బలవంతులమో సంపద సేకరించుకునేందుకో అవకాశం ఉంటుంది అని బహుశా డబ్బు గలవాడు తెలివి గలవాడు విలువ అని చెప్పని అనిపిస్తుంది మరి ప్రతి గ్రామంలోనూ ఆ చైతన్యం రావాలి మహిళలను మీరు కురుస్తానని సంతోషం వాళ్లలో చైతన్యం కలిగిస్తే కొన్ని కుటుంబాలైనా బాగుపడే అవకాశాలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయని చెప్పి నా అభిప్రాయం అక్కడ ఉన్న స్కూల్ ఉందా స్కూల్లో కాస్త ఉపాధ్యాయులను చైతన్య పరచ్రెడీ నేను గతసేపు ఇద్దరు టీచర్స్ తో మాట్లాడారు అంటే పిల్లలు ఏం చదువుతున్నారు నా ముందు ఇంగ్లీష్ చదివిచ్చారు చదివించమన్నా ఇద్దరు చదివిచ్చారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిందండి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది మనం తెలుగు ఉంది బట్ ఫ్యూచర్ లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగం అయిపోయి అన్న ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల వాళ్ళకి చెప్పాను టీచర్స్ కూడా మీరు పిల్లలు ఇప్పటి నుంచి ఇంగ్లీష్ లెక్కలు లెక్కలు మెయిన్ ఒక లెక్కల విద్యార్థి ఎక్కడికి వెళ్ళా బతకాలని అంటే ఆర్ట్స్ బత అనలేదు తెలుగుగా సింపుల్ గా అక్కడ కాల్ములం శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి లెక్కలు భయమైతే అక్కడ నుంచి వెళ్ళగానే లెక్కలు అనగానే క్లాస్ ఎక్కువ చేయడం గానీ హోంవర్క్ చేయలేకపోవడానికి స్కూల్ ఎక్కడ నానా కారణాలు చూపిస్తే వాళ్ళలో సత్తా ఉంటే పదకడం ప్రమాదం అక్కడ ఉంది ఆ టీచర్స్ కి అదే చెప్పాను లెక్కలు ఇంగ్లీష్ మీరు మ్యాథ్స్ ఇచ్చండి సిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు వాళ్ళు అలా తయారు చేయండి అని నేను ఆల్రెడీ స్కూల్ కెళ్ళి కూడా మాట్లాడి ఇక్కడ లో ఆఖరుణ ఒక పదకొండు పేజీలు అంటే పద్దెనిమిదవ పేజీ నుంచి ఇరవై ఎనిమిదవ పేజీ వరకు వ్రాసింది నీకు ఇస్తున్నాను ఆయన తీసుకో అది మీ ఉపాధ్యాయులకు ఇవ్వవచ్చును మీ స్కూల్లో మిగిలిన వాళ్లకు ఒక చైతన్యం సృష్టించడానికి దోహదపరుస్తుంది ఎగం బాగుంది ముఖ్యంగా అందులో కాబట్టి నేను రాసిన పుస్తకం కాబట్టి బాగుందనే చెప్పడం ధర్మంఘట్టు అందులో పడిపించే అంశాలు ఇప్పుడు మనం ఈ దుర్తగోష్ఠి నిర్వహించుకున్నాం ఇప్పుడు యువతను చైతన్యపరచవలే చైతన్యపరచడం అంటే ఆటలు ఒక పద్దతి గ్రంథాలయం ఒక పద్దతి పుస్తకాలు చదివితే ఎవరికి వాళ్లు ఏదో కొంత విషయ చేసుకున్నట్టు అవుతుంది కానీ అందరిలో అభిప్రాయాలు పంచుకున్నప్పుడే ఆలోచనలకు పదును పెట్టుకోవడం సాధ్యమవుతుంది ఏ విషయమైనా కావచ్చు కానీ ఇప్పుడు గాంధీ గారి గురించి కావచ్చు వివేకానంద గురించి కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు మహిళలు ఎలా ఉండాలి కావచ్చు సమాజంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు అవినీతి కావచ్చు విషయం ఏదైనప్పటికీ వ్యక్తి చైతన్యపరుడు ఎప్పుడవుతాడు ఆలోచనలు చైతన్యవంతమైనప్పుడు ఆలోచనలు చైతన్యవంతం అవ్వటానికి అందులో నేను మార్గాలు సూచించడం జరిగింది అమ్మాయి పుస్తకం మీ దగ్గర ఉందా లేదనుకుంటా అనే అవకాశం లేదు తెలుగు నేనే తీసుకొచ్చి ఇస్తాను మనకు అది వేరే అది ఇచ్చినది ఇది ఇచ్చినది మీ మార్గం మీ గమ్యం వ్యక్తిత్వ వికాసానికి అనువాదం వేరు తీసుకువెళ్ళు ఉపాధ్యాయ వర్గం కదా మీకు ఇచ్చానా ఐదో ఆరో కాపీ తీసుకొచ్చా నీకు ఆఫీసా ఏదో రెండు వేల వచ్చేసాం ఉంటాయో పదో యాభైలో ఉండొచ్చు పాయింట్లో దాని ఏదో వర్క్ వర్క్ష నా అర్థమైంది నువ్వు చెప్పావు నాకు అర్థమైంది ఆ వర్క్షాప్ లో పెట్టడం వల్ల పెద్దల చేతుల్లో కాకపోతే ఒక ఐదో పదో నేను తెచ్చిస్తాను ఎందుకంటే మా ఇంటికి కూడా వర్క్ ఇరవై ఆరు ఇరవై ఆరులోపు నేను వెళ్తాను ఇరవై ఇరవై కదా ఐదు రోజుల్లో పెడగలను అనుకుంటా వెళ్తే తీసుకొచ్చి పెడతాను నేను ఐదారు అన్నా ఇస్తాను మన కస్టడి వెంకటరెడ్డి గారు లాంటి పెద్దలకిస్తే బాగుంటుంది మిగిలిన వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉండి తీసుకెళ్ళలేకపోతే వచ్చే సమావేశానికి వచ్చినప్పుడు నేను చర్చిస్తాను నేను మా ఇంట్లో ఉన్నాయి కాసిన కాదు వీరైతే ఈ అక్టోబర్ నవంబర్లో మనం కార్యక్రమం ఏమైనా తలపెడితే ఈ పుస్తకాన్ని కాస్త అందుబాటులోకి తీసుకొద్దామన్న ఆలోచన నాకుంది చూద్దాము ఏమీ లేదు ఎక్కడ ఏమవుతోందంటే ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు నేనొక్కడిని చేయగలనా ఇందాక మనం కూడా అదే నేను ఒక్కడిని చేయలేననేటువంటి పద్దతిలో ఆగిపోతున్నందువల్ల ఈ చైతన్యం కలగటం లేదు నీ చేత నువ్వు చేయి నీ ఊరి వరకే చేయి మొత్తం రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి తర్వాత చేద్దావు కానీ ఆ ఆలోచన ధైర్యం ఆ చొరవ ఏదో కొంతకన్నా మేలు లేకపోతే అసలు జరగదు అందుకోసమని ఆయన బాగుంది అమ్మా మీరు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు తల్లి అది రాలేదా మద్యమ్మ అమ్మ గురించి రాసేదా పోన్లే పొన్లే ఏదో ఒకటి మీరు మొదలెట్టుగా ఒక రెండు నిమిషాలు దేణి చిత్రమైన విషయము ఇంత ఉదాత్తమైన భారతీయ సంస్కృతిలో దేవతలు సుతాపానము చేస్తారు అని చెప్పని ప్రముఖంగా ప్రస్తావించబడి నిజానికి దేవతలకి స్థాయి భేదాలుంటే ఉండవచ్చు కాని వాళ్లకి అలవాటు ఏంటి నా ప్రశ్న వాళ్లకు బతుకలగవలసిన అవసరమేమిటి మత్తుకు బానిసలయ్యేంతటి బలగినట వాళ్లకు మనుషులకు ఉందంటే ఉదాహరణకు అర్థం చేసుకోవచ్చు కానీ దేవతలకు ఉందని అనుకోవటంలోనే ఆలోచనలో ఎక్కడైనా దీన్ని ఇబ్బంది కలిగించే అంశం ఉదాహరణకి మనకు అప్పుడప్పుడు అంటే మన సినిమాల సంగతి పక్కనట్టు కావ్యాల నుంచి సినిమాలకు వచ్చాయా సినిమాల్లో అయితే కావ్యాలకు వెళ్ళి ఉండేవని తెలుసు కాని దేవేంద్రుడు కాస్త కొంచెం ఇలా నలవాట్లలో నిష్ణాతుగానే మనకు కనబడుతూ ఉంటుంది అసలు దేవేంద్ర పదవి దక్కటానికి ఎంతటి తపో సంపన్నుడు ప్రతిభావంతుడు అయితే దేవేంద్ర పదవి వస్తుంది అది డెజిగ్నేషన్ అని చెప్పారు మన వాళ్ళు అది ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటిది కాదు ఒక పదవి భవిష్యత్తులో ఎప్పుడో ఆంజనేయ స్వామి కూడా ఇంద్రపదవి సరైన పదవి అది చీఫ్ మినిస్టర్స్టర్ దేవతలు సుధాపానం చేశారు అన్నది ఎవరు శిక్షణ చూడేది కౌల కల్పన ఎవరైతే రాశారు చెప్తాను సార్ అక్కడ సుధాపానం వేరండి అక్కడ సోమలత ఒక లత అది ఆ ఆకుల రసం తాగడం వల్ల వాళ్ళలో పుష్టి కలుగుతుంది అది మద్దు కాదు తగ్గవచ్చు అది మద్దు కాదు సార్ కాదు సార్ నేను సమర్థించను లేదు విమర్శించను లేదు ఇదే ఆ పాత్ర అదే సోమలతన అది చెప్నా అదే సోమల అదిగా గొప్ప నిమిషం మన ఇంట్లో గసగసాలు ఉంటాయి అరిసెల మీద అదేనమ్మా అరిసెల మీద తనుంటారు కదా ఆ గసగసాలు అంటారు సన్నగా చిన్నగా ఉంటాయి ఆ గసగసాలు తింటే మత్తు వస్తుంది భంగ్ ఈ నార్త్ నార్త్ లో ఈ భ ఈ గసగసాలు నూరి ఆ ద్రవంతో తయారు చేస్తారు మనకి ఇదాని ఛాయ్ని కొంచెం మత్తు కలిగించే లేక అలవాటు నేర్పించే తత్వం ఉంటుందంటారే దాని రుచి పడ్డ తర్వాత అది రుచించిన తర్వాత ఇంకా మామూలు టీరు మనకు రుచించవని అంటారు కదా అందులో ఈ గసగసాలు నూరి అంటే నేను విన్నది ఏంటంటే మనకి రెండు నీళ్ళ బాయిలర్ ఉంటుంది చూడు చెప్తున్నా ఉండొచ్చు ఉండొచ్చు నేను నేను అందుకే ప్రశ్నిస్తున్నాను సముదాయం నీకు నొప్పి ఉంది నొప్పి నివారణ కావాలి తెలియదు ఆనాటి ఆనాటి విద్యా విధానం ప్రకారం ఔషధాలను ఉపయోగించాలి కందే లేదు మానవులకు వాళ్లకున్న శారీరక స్థితికి మానసిక స్థితికి అలవాట్లకు లేక బలహీనతలకు ఇవి దోహదపరుస్తాయని అనటంలో కనబడుతున్నటువంటి ఒక సంజాక్షి దేవతలైనటువంటి వ్యక్తులకు మత్తు కలిగించవలసిన అవసరం అంటే వాళ్ళు కూడా మత్తుకు బానిసలు వాళ్ళు తెలివి స్పృహతో నిర్ణయాలు కాకుండా మత్తుకు లోబడినప్పుడు ప్రవర్తించిన తీరు లేక మత్తుకు లోబడి తీసుకున్న నిర్ణయాల వల్ల అనేటువంటిది నాకెందుకు భారతీయ సంస్కృతిలో వచ్చిందో అర్థం కావటం లేదు అన్నా నువ్వేమో కవి కల్పన అని చెప్పేసావమ్మా చదివిన దాని ప్రకారం పర్వత ప్రాంతాల హిమాలయ పర్వత ప్రాంతాల అది యజ్ఞం చేసినప్పుడు మాత్రమే దాని రసం తాగడం వల్ల యజ్ఞం ఒక నెల రోజులు రెండు నెలలు కదా శరీరంలో ధాన్యం తగ్గిపోతుంది అంటే తిరిగి వృష్టి రావడానికి తాగేటువంటి పానీయమ ఉండొచ్చు ఇప్పుడు అంటే దేవతలు దేవతలను సురులు అన్నాం సురుడు తాగేది కాబట్టి సురాపానము సురాపానం అంటే అంటే ఇక్కడ మనం అట్లా చేసుకుని మద్దు కలిగించేది నాకెప్పుడు అనుమానం ఎందుకు దానికి చదువుతుంటే అంటే అనుమానాలు వస్తాయి నాకు దేవతలకు మద్దు ఎందుకు దానికి ఇప్పుడు నాకంటిలో బాధలు ఉన్నాయి నేను మర్చిపోతాను నేను మర్చిపోతాను తాగకూడదు అంటే సంజాయషి దేవతలకు బాధలే బాధలుంటే ఆ అమృతం పేరు అమృతం పేరు అమృతం అమృతం చిరంజీవి ఇచ్చేటువంటిది అమృతం అమృతం సురాపానం కాదు అమృతం మత్స్య కలిగించదు మీకు వృద్ధాగ్యం లేకుండా రోగం లేకుండా చేసేటువంటిది అమృతం అమృతానికి ఇవ్వబడేటువంటి అర్థం అది సరే అయ్యా బాగుంది ఇప్పుడు అమ్మ చూసావు మద్యం ఎప్పుడే మహమ్మారి ఎలా అది అంటువ్యాధులే మొదలెట్టకము మహమ్మారి అంటే నువ్వు మొదలెట్టకముందే ఆ టాపిక్ ఇంత విస్తృతంగా ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏమిటంటే మనస్తత్వంలో నేను అనుకుంటాను అనుకుంటాను వద్దు అని అంటే దృష్టి అటు వెళ్తుండ మానవ స్వభావం చిన్నప్పుడు చందమామ కథల్లో మరి నేను చదివాను మీరు ఎంతమంది చదివారో తెలీదు కానీ మీరు ఎంతమంది చదివారో గానీ రాజకుమారుడు అడవిలో వేటకు వెళ్లి సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది దారి తప్పుతాడు దూరం నుంచి ఏదో సన్నని కాంతి కిరణం లాంటిది కనబడుతూ ఉంటే అక్కడేదో మానవుల నివాసం ఉండుండవచ్చని వెళ్తే కొంచెం పెద్ద భవంతిడి కనబడుతుంది వెళ్లి తలుపు కట్టి దేశానే రాజకుమారుని నేను రాత్రి నాకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కావాలి అంటే ఎవరో పెద్ద పెద్దమ్మ ఎవరో వస్తారు వచ్చిన ఆయన ఇందులో నూరు గదులు ఉన్నాయి నూరు గదుల్లో ఇదిగో నూరు గదుల తాళం చెవుల గుర్తి నేను వెళ్లి పని మీదేదో వెళ్ళొస్తాను నేను తొంభై గదికి మాత్రం వెళ్లవద్దు మిగిలినటువంటి తొంభై గదులలో నీ ఇష్టం వెళ్లవచ్చునంటే ఈ రాజకుమారుడు నేరుగా తొంభై గదిలోకి వెళ్ళి ఆ తాళం తీడి తీస్తాడని ఇలాంటివేవో కథలు మనకు కనబడతాయి కాశీ మదిరి కథలు ఏవో తాళం తాగిలేదు అది చిక్కు ప్రశ్న ప్రశ్న విడవలసినటువంటి అవసరం చిక్కు ప్రశ్న లేదు కథ సాగుతుంది అది అంటే ఏదొద్దంటే అది అంటే నేను ఎందుకంటున్నానంటే అందరికీ ఇలా ఫ్రీగా ఇవ్వటం వల్ల ఏమైనా మనుషుల్లో మాస్ వస్తుందని మనం అనుకుంటుందని అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడు అంటే అందరికి ఇంత విచ్చల విడిగా అందుబాటులో తీసుకురావటం వల్ల వాళ్లంత వాళ్లల్లోనే విభేదం కలిగి వైముఖ్యత కలిగి ఏమన్నా ఉంటుందా అని నాకు అనుమానం అనిపిస్తున్నారా ప్రజలని మానసికంగా ఎంత బలహీనం చేస్తే మీకు రక్తంలో చీము చేరము ఉంది మీరు ప్రతిస్పందించే తీరు గనక బలంగా ఉంటే మా ఆస్థాన కుర్చీలు కదులుతాయి అందుకని మిమ్మల్ని అచేతనులు అయ్యేటట్టు చేస్తే సొంత తెలివి లేకుండా నిర్వీర్యమైపోయేటువంటి ఆలోచనలు అవి గనక మీకు అలవాటు కనుక చేస్తే మా ఇష్టం వచ్చినట్టు మేము చెయ్యొచ్చు తట్టుకునే సామర్థ్యం మాత్రుంది మీరు ఉప్పటి ఊరు కింద పడిపోయేటువంటి ఎండుకాకులు లాంటి వాళ్ళు మీరు భావం ప్రభుత్వంలో ఉంది అందుకని అది చెప్పడానికి ఎందుకంటే మనం ఎందుకు మద్యం గురించి మాట్లాడాలంటే దూరం ఉండటానికి కావలసిన ధైర్యం సంపాదించటానికి మాట్లాడాలి అంతే తప్ప లేకపోతే ఆవిడ చేసిన కృషికి ఇది పోతున్నారు అందుకని అమ్మాయి ఎంత అవుతుంది అనేటువంటిది ఉంటుంది కదా చెప్పమ్మ పిల్లలతో మద్యం సీసాలు అమ్మించడం వాళ్ళతో తెప్పించడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఎక్కువగా మగవాళ్ళు దీని బారిన పడుతుంటారు ఎక్కువగా మగవాళ్ళు భర్తలు దీని బారిన పడుతుంటారు కనీసం మిమ్మల్ని ఆగమంటే ఓపెన్ రాదు కదా ఈ మధ్య నేను ఆడమగ గురించి కాదమ్మ చెతున్నా వినండి అయితే ఎందుకు చెప్తున్నానంటే సమస్య యొక్క అవగాహన సమాజి సమస్య యొక్క అవగాహన మీకు ఏర్పడాలని చెప్పాలి తాగటం తప్పు కాదు నాగరిక సమాజం అంగీకరిస్తున్నటువంటి వాస్తవం ఎక్కడ తాగుతారో ఎంత తాగుతారో మీ ఇష్టం కానీ తాగి వాహనాన్ని నడపకూడదు ఒక చట్టం ఉంది తాగి వాహనాన్ని నడుపుతున్న దానివల్ల అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాన్ని నివారించడానికి తాగి నడుపుతున్నప్పుడు బ్రెత్ అనలైజర్స్ అని చెప్పని అంటే మీరు తాగినటువంటి వ్యక్తి ఉచ్స నిశ్వాసాలలో మద్యం యొక్క తీవ్రత ఎంతుందో తెలుస్తుంది దాన్ని బట్టి ఇంతకన్నా ప్రమాణం గనక ఎక్కువ పరిమాణం కనుక ఎక్కువ ఉన్నట్టయితే చెప్పని కేసులు బుక్ చేస్తున్నామని చెప్పని పేర్కొంటుంది ఈ మధ్యక్రానికల్లో ఏం పడిందంటే ఆడవాళ్లు తాగటాన్ని ప్రోత్సహించడం కోసం కొన్ని బార్లల్లో లేడీస్ నైట్స్ అని పెడుతున్నారని మరొకటి వెంట వచ్చిన ఆడవాళ్లకు మద్యం ఉచితం అని ఈ కారణాల చేత ఈనాటి పోకడలు అనుగుణంగా కొందరు తాగి నడుస్తున్నారని వాళ్ళు తాగి నడుగుతున్నప్పుడు వాళ్లను పోలీసు వాళ్ళు ఆపితే లేడీ కానిస్టేబుల్సే లేడీ డ్రైవర్స్ ని చెక్ చేయాలి కాబట్టి పోలీస్ పోర్ట్స్ లో లేడీ కానిస్టేబుల్స్ లేనందువల్ల వాళ్ళను పట్టుకోకుండా వదిలిపెడుతున్నారని వార్త పడిందండి నేను ఎందుకు చెప్తున్నాను అర్థమైంది అతను నాకు ఆడవడమే కోపం కాదమ్మా మీ ఇష్టం మీరు ఏం చేస్తారో లేని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మగవారు భర్తలోని మీరు అన్నందుకు సరే అదృష్టవతృప్లుంటారు బాగా వదిలిపెట్టారని అంటారు లేక భక్తలందరూ తాగుతారనే అనలేదు అంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ చూడండి స్ చేస్తున్నప్పుడు లేడీ డ్రైవర్స్ లేడీ కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ రాత్రి పదికి పదకొండుకి పన్నెండు గంటలకి డ్యూటీలలో ఉండరు లేకపోతే తగిన సంఖ్యలో లేరు అందువల్ల వాళ్ళని పట్టుకోకుండా వదిలిపెడుతున్నామని చెప్పని ప్రభుత్వ సెలవిచ్చారు చాలా బాగుందని చెప్పని అనిపించింది కొనసాగించేవాళ్ళు ఫ్యామిలీస్ లో కూలీ పనులు చేసుకునే వాళ్ళలో ఈ మధ్యాహ్నానికి తొందరగా బానిసవుతారు వచ్చిన కొద్దిపాటి కొద్దిపాటి ఆదాయాన్ని కూడా మగవాళ్ళు దీనికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాళ్ళకి ఇంట్లో అవసర కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు మధ్యాహ్నం బానిసవుతున్నారు దీని ఈ సమస్య ఏంటి ఇంట్లో సమస్యలు కొంచెం రాకుండా దానికి గల కారణాలు తెలుసుకున్నట్టు ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు ఎందుకంటే తాను అన్నందుకు గుర్తుకొస్తుంది జయప్రకాష్ గారి గురించి రాసి చదువు కానీ కృతంగా చెప్పేదో గానీ కొత్త పాయింట్ ఏమైనా ఉంటే చెబుతూ గానీ తనున్నందుకు నేను ప్రస్తావన చేసుకున్నాను కొన్ని వర్గాలలో సుఖ సంతోషాల సమయంలోనూ ఎవరైనా దగ్గర వ్యక్తులు మరణించినప్పుడు ఆ వినాలు సందర్భంలో బాధకు మర్చుకోవడానికి కాదు అదే మంచి నేను అభ్యంతరం పెట్టానంత అభ్యంతర పెట్టాను ఏం చేస్తారంటే అందరికీ బంధువులందరికీ ఆ కల్లో లేకపోతే మరో తత్తుల్యమైన మధు పదార్థమో ఇచ్చే సాంప్రదాయ ఆలోచింపచేసి దాన్ని గనక బ్రేక్ చేస్తే అంటే అదేమిటి ఈ రోజు తాకపోతే ఎట్లా అంటే అయిపోయింది అంతే ఆ రోజు తాగా అంటాడు ఆ రోజు ప్రత్యేక ఏమిటి అంటాడు తాకుండా ఉండేందుకు ఇలాంటి సపోర్టెడ్ ఆక్టివిటీ కింద అంటే దాన్ని మేము సమ్మతిస్తున్నటువంటి కార్యక్రమం కింద భావిస్తున్నటువంటి సంస్కృతిని ప్రశ్నించడానికి ప్రయత్నం చేయండి చెప్దాం అని చెప్పి చెప్పండి అలసటను మర్చిపోవడానికి కూడా తాగుతుంటారు ఈ మధ్యకాలంలో భర్త తాగడం వల్ల కూడా భార్య భార్య కూడా మద్యానికి బానిసవుతుంది ఇలా ఇలాంటి వాళ్ళకి కుటుంబానికి ఊరి పెద్దల ద్వారా తెప్పించినట్లయితే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది అక్కడే హద్దులు పెద్దవాళ్ళు పిల్లలతో మధ్య సీసాలను తెప్పించడం వల్ల వాళ్ళు దానికి బానిసలు అవుతూ ఉంటారు కనుక పిల్లలతో అలాంటి పనులు చేయి అది చెడ్డ పని అని తెలిసినప్పుడు కూడా కుటుంబ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా అలవాటుని మానివేసే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న పల్లెల్లో కొన్ని కుటుంబాలు కలిసి ఊర్లోనే మద్యం షాపులు పెట్టకుండా అడ్డుకుంటే ఆ ఊరు బాగుపడే అవకాశం ఉంటుంది స్కూల్స్ కు దగ్గరగా మద్య షాపులు పెట్టకూడదు చిన్న చిన్న పల్లెల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలి ఎక్కువవుతున్నాయి మద్యం కూడా కలహాలకు కారణం అవుతుంది గమనిస్తే స్కూల్స్ స్కూల్ దగ్గర మద్యం షాపులు పెట్టుకుంటా ఉన్నట్లయితే పిల్లలు ఎక్కువ మనసులో కాలేజీ దగ్గర పెట్టువచ్చు లేదు కదా విద్యాలయాలు అనేది స్కూల్ అంటే కాలేజ్ పర్వాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి వద్దు పిల్లల మద్యాలయాలు వద్దు అప్పుడు సరిపోతుందా పిల్లలతో మద్యం సీసాలు అమ్మించడం వాళ్లతో తెప్పించడం కూడా చెయ్యదు అయితే వాళ్ళని పట్టుకుంటే జీవన తక్కువ శిక్షతో కానీ చేయొచ్చు పెద్దాలను పట్టుకుంటే వాళ్ళకు తగ్గ శిక్ష ఉంటుంది కదా గత ప్రస్తావించబడిన అంశాలు కాకుండా ఏదైనా అంశాలు మద్యం సేవించే వ్యక్తి స్వర్గాన్ని చూడటం కోసం ఆ కుటుంబానికి నరకాన్ని చూపించేటట్టుగా మద్యం యాక్చువల్ గా మద్యం సేవించే వ్యక్తి స్వర్గం కోసం తాగితే ఆ కుటుంబానికి నరకం అంటే ఇప్పుడు సాగే వ్యక్తి ఇంటికి వచ్చేటట్టి కామ్గా ఉండడు కొట్టడం అని పిల్లలు దాని మీద ప్రభావం చూపడం అని వాళ్ళ నరకంలా తయారవుతుంది అది మన దేశం మీద పిల్లల ఎలా ప్రభావం చూపుతుందంటే ఇప్పుడు డైలీ ఒక మద్యం చదివించే వ్యక్తి ఇంటికి వచ్చి ఆ పిల్లలు చదవక ఆర్థికంగా వెనకబడి ఆ పిల్లలు టెన్త్ క్లాస్ వరకు డిగ్రీ వరకు చదవలసిన టెన్త్ క్లాస్లో ఆకస్తారు ఎందుకంటే ఈ డైలీ కాగి వీళ్ళు చదివించాలంటే అది సాధ్యమైనది కావచ్చు అలాగని ఫ్రీ ఎడ్యుకేషను ఇవన్న మినిమం నీడ్స్ ఉండాలి అది టెన్త్ టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదువుతుంది వీడికి ఉద్యోగం మానేయడం నిరుద్యోగిత పేదరికం దేశ ఆర్థికంగా వెనుకబడటం ఇప్పుడు ఒక దేశం యొక్క ముందుకు వెళ్ళాలి వెనక్కి అంటే అర విద్య అర్హత వారి యొక్క ఆయుష్యాంతుంది ఈ యొక్క మద్యం వల్ల ఆరోగ్యం తగ్గుతుంది ఆయుష్ అర్హత పిల్లల యొక్క విద్య ఎన్న చాలా ప్రభావం చూస్తుందండి పల్లెటూరులో చూస్తే డబ్బాలో కాసు కూతులు దాచుకుంటే తీసుకెళ్ళడం తర్వాత ఆ గాజులు మంగళసూత్రాలు ప్రయత్నం చేయడం ఇంట్లో వస్తువులు దొంగిలించడం దొంగలించడం పేదరికం మరికింత లోతుగా పాతుకుపోతుంది తాను పెడుతున్న ఖర్చు పొందుతున్న ఆనందం పోగొట్టుకుంటున్న ఆరోగ్యం పోగొట్టుకుంటున్న మనశ్శాంతి డెబ్బై ఎనభై ఏళ్లు బ్రతకవలసిన అవకాశం ఉన్న వ్యక్తి ముప్పై ఐదు నలభై ఏళ్లకే వెళ్తూ ఉంటే కట్టుకున్నవాళ్ళు కన్నవాళ్ళు ఏమవుతారనే ధ్యాస కోల్పోయినటువంటి తత్వం అంటే ఇది నేను అనుకుంటాను బహుశా గ్రామంలో కానీ మరో చోట్ల కానీ మన ఇది విద్యాలయాలలో ఉన్నటువంటి వ్యక్తులు మరి బొమ్మలో వార్తలో ఏవో సేకరించి తాగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కోల్పోయిందేమిటి లేక వాళ్ళు ఎలా అక్కడ వైద్యులు ఎవరన్నా కనుకున్నట్టే ఉదాహరణకి తాగటం వల్ల ఏమవుతుంది రక్తంలో ఏం మార్పు వస్తుంది దానికి తగ్గ తిండి తినకపోయినట్టయితే ఆ శరీర వ్యవస్థ జీర్ణ వ్యవస్థ దెబ్బ కాలేయం దెబ్బ తిరగడం దానివల్ల కాలేయ వ్యాధులు రావటం అదే మానసికంగా బలహీనం అవటం అని ఏవో ఉంటాయి డాక్టర్లు చెప్తారు అవి గనక ఏమైనా గనక సహకరిస్తే అంటే మనకు మీరు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గాంధీభవన్ గాంధీభవన్ అంటే గాంధీభవన్ అంటే కాంగ్రెస్ వాళ్ళ పార్టీ గాంధీభవన్ గానే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి గాంధీ ప్రచారంలో ఎగ్జిబిషన్స్ లో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటిది గాంధీభవన్ అంటే పార్టీ ఆఫీస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మామూలుగా మనకు జనవరి ఫస్ట్ ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు జరిగే ఎగ్జిబిషన్ లో ఇక్కడ మద్యపానీ ఏం దానివల్ల లాభాలు నష్టాలు అసలు సమితంటూ ఒకటి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ మొత్తం డబ్బిస్తారు అనుకోండి అది ఎక్కడన్నా మీరు సేకరిస్తే ఆ రకమైన ప్రచారం మొదలు పెడితే బాగుంటుందేమో అని చెప్పని సూచిందామని లేదు గురికే మీరు ఏం చేయాలని అని అనుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మద్యాన్ని నిషేధించడం ఇప్పుడు డ్రైవర్స్ అన్నారు ప్రకృతి ఉపత్తుల వల్ల చనిపోయే జనాభా కంటే కొన్ని వందల రేట్లు జనాభా యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారండి నడపడం వల్ల తాగి నడపడం వల్ల కొన్ని వందల రెట్లు జనాభా చనిపోతున్నారండి మనం ఉత్తరాఖండ్ మనం చూస్తే చనిపోయే జనాభా పదిహేను వేలు ఇరవై వాళ్ళు ఇప్పుడు ఈసారి పదిహేను వేలు చనిపోయారు ఐదు వేలు ఐదు వేలు కలిపితే ఒక పది యాభై వేలు అవుతారండి ఈ యాక్సిడెంట్ చనిపోయే లక్షల్లో దాటిపోతున్నారండి ఎవ్రీ ఇయర్ అయితే ఇది మద్యం వల్ల మనం అనుకుంటాం పక్కన సిగరెట్ వల్ల ఇవాళ పొద్దున్న ఇవాళ ఈరోజు నేను ఎక్కడ పేపర్లో జరిగా ఏమనుకోమాట ఓకే తెలిసిన విషయం కాబట్టి చెప్పుకుంటారు సిగరెట్ తాగితేదో నష్టం అది తెలిసిన వ్యక్తులు సరే అలవాటు మానలేక తాగుతున్నారు భోజనం చేసిన వెంటనే కనుక సిగరెట్ తాగితే అది పది రెట్లు నష్టం కలిగిస్తుంద అంటే తాగే అలవాటు ఉంది అనుకోండి మానలేకపోతున్నాను అనుకోండి కనీసం భోజనం తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తాగమని ఆటాడుతారు చాలా భోజనం అయిన వెంటనే గుర్తిస్తారమ్మా కొందరికి అలవాటు చెప్తున్నాను భోజనం అయిన వెంటనే అంటే ఐ డోంట్ నో వాట్ ద సైన్స్ ఇస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇదే విషయం అంటే సిగరెట్ మానం మానలేవు కనీసం భోజనం అయిన వెంటనే తాగవాకయ్యాయి అంటే పది సిగరెట్లుగా భోజనం తిన్న వెంటనే ఉంటే ఈ ఆయన సీక్రెట్ చెప్పించాడండి ఆయన సీక్రెట్ చెప్పేశాడు అంటే ఏంటి భోజనం చేసిన తర్వాత ఒక గంట కంట్రోల్ చేస్తుంటే ఇంకో ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు అంటే అది కారణం కాక తల్లి ఇక్కడ అపకారం ఎక్కువని ఇప్పుడు ఇదేమో మానసిక నియంత్రణ తాగిన ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తాను తెలంగాణ ప్రాంతంలో భోజనం అయిపోయిన వాళ్ళు అంటే అది ఏది బన్ను రోటీల భోజనమా లేక మామూలుగా పెరుగన్న భోజనమా గానీ టీ తాగే అలా ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే భోజనమైన అంటే మనం పెరుగుదనం మామూలుగా అని ఒక భావనంటారు బిర్యానీ కోసం నూనెకి చెప్పింది అర్థమైందా మామూలుగా మన భోజనాలలో బిర్యానీ భోజనాలు అదే అందుకని ఎందుకంటున్నానంటే ఇప్పుడు పాయింట్ చెప్తూ ఉన్నప్పుడు తగ్గించుకో మానే చెయ్యి కుదరనప్పుడు కనీసం భోజనం తర్వాత ఒక గంట వరకు తాను అన్నమాట అంటే వాడు కొంచెం కనీసం ఇదన్నా చేద్దామనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి నేను చెప్తున్నది అది ఇప్పుడు ఏమైపోయిందంటే నేను అనుకుంటాను తెలిసిన వాడు తనకు తెలిసింది పంచుకోవటానికి సిద్ధపడలేదయ్యా అందువల్ల ఒక ఉన్నత స్థానంలో ఉన్న సమాజం ఇలా జారిపోతూ జారిపోతూ జారిపోతూ తెలిసింది కనుక తెలిసిన వాడు పంచుకుంటే బహుశా ఇంత వేగంగా పతనం కాకుండా పతనం కాకుండా ఉండదు లేకపోతే కాస్త తక్కువ వేగంతో పతనం వేయలేదు అని చెప్ప నాకు కానీ మీరేమన్నా రాశ్చారా చెప్పండి నష్టాలు ఎక్కువ నష్టాలు ఎక్కువ రాసిన సమయం వృధా అవుతుంది కోల్పోతాడు ఆ మనిషి మాటకి నిలువ తగ్గుతుంది జ్ఞానం కోల్పోతాడు మత్తులో అరాచకాలను సృష్టిస్తాడు ఆర్థికంగా నష్టపోతాడు సంపాదిస్తున్న డబ్ డబ్బులు అధిక భాగాన్ని తాగుడికే వినియోగిస్తాడు కోపం క్షీణికావేశం భావోద్వేగం వంటి అనేక భావాలకు తొందరగా గురవుతాడు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతాడు కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు తాగుడు ఖర్చులకు ఇంట్లోని వస్తువులు తాకట్టు దుకాణంలో వెళ్తాడు అప్పుల పాలవుతాడు రాను గంటలు తాగుతూనే ఉండే స్థితికి చేరుతాడు తాను అనుకున్న రంగంలో రాణించలేడు ఇంట్లో వారిని తన ప్రవర్తనతో అనేక బాధలకు గురి చేస్తాడు తాగిన మేకంలో ఇతరుల చేతిలో మోసపోవచ్చు డబ్బు కోసం ఇంట్లో వారిని హిత్సించవచ్చు తాగిన మేకంలో హత్యలు అత్యాచారాలు వంటి అన్ని కార్యచకాలు సృష్టించవచ్చు ఉద్యోగాలు కోల్పోతారు ప్రమోషన్లు కోల్పోతారు నిస్సహాయ స్థితికి చేరుకుంటారు తాగుడు వల్ల ఒంట్లోని కాయ వంటి అనేక అతి ముఖ్యమైన బాధలు అవయవాలు దెబ్బతింటాయి హాస్పిటల్ ఖర్చులకు డబ్బు సరిపోని స్థితి కూడా చేరుకోవచ్చు చివరికి మరణం కూడా సంభవిస్తుంది తమ పవర్తన అరాచకాల వల్ల సమాజానికి నష్టం కలిసి తాము తాగడమే దాకా తోటి ఈ దురాలబాటుకు గురి చేస్తారు విజయాన్ని సాధించే అవకాశాలు కోల్పోతారు మద్దు ఎక్కువ ఉండడంతో రోడ్లపైనే పడుకునే స్థితికి కొందరు స్థితిలో పడిపోయే పడుకోవడం తర్వాత పడ్డాక మొదటి మొదటిసారి మొదటి ఫస్ట్ కొంచెం కొద్దిగా తీసుకుంటే ఏం కాదని కొంచెం తీసుకుంటారు అదే క్రమేపీ అలవాటై కొంచెం కొంచెం అలవాటైపోయి ఒకసారి తగ్గేమవుతుంది అని అదే అలవాటైపోయి పూర్తిగా దానికి అలవాటైంది వార్తలు చూసినట్లయితే తాగి పడిపోయిన ఒక రోడ్డు పక్కకి పడిపోయిన ప్లబ్ నుండి చూసిన జ్యోతి కిడ్నీ తీసుకెళ్లిన సంఘటన ఉన్న ఒక డాక్టర్ తాగి పడిపోతే ఒక యువతిని కిడ్నీ తీసుకెళ్ళాడు వార్త టీవీలో చూడ చూస్తున్నా నాకున్న ఫ్రెండ్స్ లో ఒప్పుకోదనుకుని వ్యాపార లో వాళ్ళు క్లబ్లో వాళ్ళు వీళ్ళు ఆకర్షించడానికి అనేక అనేక రకాల డ్రగ్స్ వంటివి ఇంకా ఎక్కువగా ప్రేరేపించే వంటివి ఆకర్షించ వాళ్ళు వారి వారి వ్యాపారాన్ని అభివృద్ధి పంచుకోవడానికి ఎన్నైనా చేస్తారు దానికి అలవాటు పడకుండా ఉండడమే మన మనం చేయవలసిన కర్తవ్యం నాకు నా ఫ్రెండ్స్లో తొంభై శాతం తాగేవారే ఉన్నవారని చూసుకోవడానికి సిగ్గుపడతారు ఒక్కనైనా ఇట్లాగటానికి ప్రయత్నం చేయండి వాడి తొంభై ఏడై సంఖ్య రెండు మూడు అయితే బాగుంది అదే అందుకే చెప్పలేము బాగా తాగకపోతే మూడువే కాదు అని చెప్తుంట వేదాంతం అని కాదు కానీ నాకు ఒక్కసారి అనిపిస్తుంది ప్రళయాన్ని ఆహ్వానించాలంటే ఇలాంటి రావాలి కదా ఎంత మాట్లాడుతుంది ముప్పై ఐదు ఐదు ఇక్కడ జనతా గవర్నమెంట్ రాజేశ్వర నేను మాట్లాడినా ఒకసారి పెట్టడం కాదు ఉన్న పరిస్థితి అభిప్రాయం నువ్వు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వేరే అభిప్రాయానికి తాగుంది ఎవరు ఎవరికి నచ్చ చెప్పాలి ఎందుకు అనేది వేలేదు ఒక పేపర్ పత్రిక నాగేశ్వర ఆ రోజు సోకడిగా అయ్యా నేను సెలబ్రిటీని నా విషయాలు చెప్పక తప్పగలుగు అని రాశి అది కష్టప చెప్పటమే రాయో వెళ్ళా ఏదో రోజుకు రెండు బ్యాంకులు బ్యాంకు తాగలి అంటే ఫారిన్ ఏదో మన కంట్రీదే మ్యాషన్ హౌస్ నా బ్రాండ్ రెండే రెండు పెద్దలు రోజులు ఉంటుందట బయటకి ఎక్కడికి వెళ్ళకుండా తక్కువ చేస్తారు నుంచి తాగను అని ఆయన చెప్పిన విషయం ఆఫ్ మై హెల్త్ చెప్పారు కార్యాలి కడకులు చనిపోతారు లిక్కర్స్ డచ్చింగ్ బట్ ఎలిపి ఇట్ ఈస్ ఎ స్లో అలాగైతే యూరోపియన్ దేశంలో ఒక్కన ఒక బ్రతకడానికి వీల్లేదంటే చాలా అది చలి తట్టుకోవటానికి వాళ్ళకి ఆ లేడీ వాళ్ళందరూ చావాలి మన మనవులు కూడా పూర్వం అడుగుంటుంది చదువు అప్పుడు ఈ సురాపారాన్ని ఇది చేశారు సుర ఎందుకు పెట్టారు పెట్టారు దేవతడు ఇట్ ఈస్ దూ వీక్ వాళ్ళకి ఎట్రిబ్యూట్ చేసి మనకి వెంకటేశ్వర సార్ లడ్డూలు పెడతావు మైసూర్ మేల ముందుకు వస్తావు ఇక్కడ ప్రార్థించే వరకు మేఘమాంసం ఇష్టం అక్కడ ప్రార్థించే వరకు లడ్డు నిలబడి అంటే మీరు ఓటు రాజరాజేశ్వరి టెంపుల్ ఎక్కడైనా శివలింగాన్ని తాకనివ్వరు అయితే కుండానికి కాదు కానీ అత్యధిక ప్రదేశాలలో శివాలయంతో గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేస్తూ తాకవచ్చు అనే మద్దతుంది కొన్ని తప్పు అది కాక పాయింట్స్ ఇన్ని చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఎదురుకుండా ఒక అమ్మలు కూడ ఇక్కడ రైన్ అంటారు అక్కడ ఒక పెద్ద బాగుంటే కళ్ళు పెడతాడు ఎంత బాగుంటుంది కళ్ళు బాగుంటుంది అక్కడ కూల్స్ ఉంటాడు ఒక చిన్న ముంత ఒకటి పెడతాడు ఏది మెట్టిరేషన్ ఒక రూపాయి అంటాడు ఇది తీసుకొని అందులో ఉంచుకొని ముంతటి కళ్ళు ఆ అమ్మూరు బాగాలను కోసి నువ్వు మొక్కుకొని నువ్వు బిర్యానీ అయితే చెప్పిపోయాడు అక్కడ ఎవరు మనుషులు మాట్లాడుతారు నీ భాషలో ఆ భాషలో నా సంస్కృతులు ఏం చూస్తాడు ఇది ఎదిలీదు కదా అందులో తెలుగు లేడు అడుగులేడు దీని వెళ్ళేది అక్కడికి వెళ్ళిపోతాడు కోరుకోడుకుని వెళ్ళిపోతారు ఆ పక్కన కుటుంబంతో సహా ఇది శివాలయం ఇప్పుడే అన్న పెడతారు ఇలా కారణం అన్న కర్ణపూజ దాని పేరు అన్నపూజ కర్ణపూజ్ ఒట్టాము ఇది ఎంత రుచి చెప్పలేంటే కళ్ళు సాగడం అందరి తప్పం బలహీన పడి ఆరోగ్యం చేయడం పాడు చేసుకుని అసలు దీన్ని బ్యాన్ చేయడం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత బ్యాన్ చేయడమే దేశానికి ప్రస్తుతం పెద్ద దళితుంది బ్యాంక్ అనేది తాగుడేవారు కాదేమో నాకు అనిపిస్తుంది తాగివరు కాదు సార్ నేను ఆయన చిన్నప్పటి ఊళ్ళో బతికే ఉన్నాడు కాబట్టి దయమే సార్ గురువు వస్తాను దయచేసి వందలు చెప్పి వస్తారు అక్కడ తాగిపోతాడు నేను పట్టుకెళ్ళి ఊరుకోవాలి తాగిపోతే వస్తాడు ఒక పేరు చెప్పి చూపించేవారు అప్పుడు ఏదో దొరికిందండి మోస్ట్ క్లిస్ట న్యూ లొక్క ఎప్పసారి దొరికింది ఇప్పుడు ఎప్పసారి కోసం నా తండాలను తీసుకొస్తాం పెద్ద పెద్దలు అదిలో బాధ వెళ్ళినప్పుడు అలా నెటైన్ గారిపోవడే మీకు ఎవరైనా అంబాటు అనిపిస్తున్నా ఎంపసాల దొరుకుతారు అంటారు జస్ట్ కాచి పనికి పడతాను ప్యూర్ ఎప్పసార తాగి లేకపోతే అప్పుడే గీసిన కళ్ళు తాగోరు వాడికి అనారోగ్యం చేసేది ఫ్రెష్ ప్రభాకర్ కురియబెట్టడం వల్ల వచ్చినటువంటి పదార్థం కలిగించే మద్దు వల్ల చే ఆరోగ్యం వేరు అప్పుడే ఫ్రెష్ గా తీసుకున్నది ఇప్పుడు మనం ఏది ఎనిమిది కలిసి ఉంది మొదటి నుండి ఉన్నది అలా లేకపోతే రామాయణం కాలంలో కోతులు పెడుతా కదండి మనం అలాగేంద ఇష్క తండ విజయోత్సాహంలో ఆ సుగ్రీవుడు మధువర తాగేశారు మొత్తం తాగారు ఆనంద్రీవుడు కష్టాలు అంత ప్లాట్ఫోర్ అది తప్పుడు మాట్లాడు ఆనందం కోరత తాగుతాడు గట్టిగా అడిగితే నాకు నా బాధ పోగొట్టడానికి తాగుతాడు ప్రతి ఒక్కరు ఆనందం కోరుతాడు అగే భారత కాలంలో వచ్చేసరికి మనం ఇక్కడ గతంలో ఆడవాళ్ళు కూడా హాయిగా విరాట్లో ద్రౌపదికి మొం తెచ్చుకో ప్రత్యేకంగా అది పట్టుకురారా ఇక్కడ ఇక్కడ సమర్థించడం అని కాదు కావ్యాలను ప్రశ్నించడం అని కాదు రాజులు లేక కొన్ని వర్గాల వాళ్ళకి పరిమితమై అంటే అది ఆ మాత్రం డబ్బు ఏదో చేతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు తాగలిదే ఉండలేనని శృతి మించి తాగి తన ఆరోగ్యాన్ని వాడి కుటుంబాన్ని పాడు చేసుకోవటం తప్పు ఇది ఆ లో మనం తీసుకుని సమర్థించకుండా వాడిని చుట్టే ఎదుటివాడు యుద్ధం చేయలేకపోయేవాడు వాడికి తాగే బలం అంటే నేను సమర్థించకుండా అంటే నేను అనేది ఏమిటంటే ఒక రాజుకో మరొకరికో ఒక ఉన్న అలవాటు వాళ్ళు ఎలా మరి నిగ్రహించుకునేవాడు నాకు తెలీదు ఇప్పుడు ఎందుకు అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఎక్కడెక్కడ ఏ ఆశ్వాసంలో లేక ఏ ఘట్టంలో ఎక్కడ ఎవరు ఎందుకు దీని ప్రస్తావన తీసుకొచ్చినటువంటి దొరుకుతుంది ని అది సమర్థనీయమైన అలవాటు అని అనుకోవటంలో వచ్చేటువంటి ప్రమాదం గురించి ప్రస్తావన చేస్తున్నా కాదు వ్యసన స్థితికి అదే మొదలెట్టినప్పుడు మీరు అన్నట్టు ఎవరో స్నేహితులు చేసేట్టు కదా శుక్ర రాక్షసుల గురువు రాక్ష నేను సమర్థించకుండా మళ్ళీ రాక్షసులు కానీ ఒప్పుకోబడ్డటువంటి ఆచారం రాక్షసుల గురువు కాబట్టి నువ్వు రాకపోతే ఎట్లా అనుగ్రహించి రాక్షసులు అంటే మనమే కదా రాక్షసులు నేటివ్స్ ఆఫ్ ఇండియా రాక్షసులు అంటే ఎట్లా రాక్షసులు ఆర్యన్స్ మనకేదో సినిమాలలో ఇలా కూరలు నల్లగా ఉంది భయంకరంటారు అనగదొక్కేది ఆర్యుడు మీరు రాటం అన్నారు ఆర్యుడు దాన్ని చరిత్రలు అది విశ్లేషణాలు అదన్నీ మనం ఇక్కడ ఒక అరగంటలో బాగుంటుంది చర్చించడం కాదు కానీ బ్యాన్ చేయగలి బహుశా అయ్యుండేది కావాలంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అభిప్రాయాలు రాయండి అయ్యా లక్షలాది మంది చదువుతారండి లక్షలాది మంది చదువుతారు అభిప్రాయం అభిప్రాయం మీరు ఎనీ యూరోపియన్ కంట్రీ మన దగ్గరే ప్రోహబిషన్ ప్రోబిషన్ గుజరాత్ లో ప్రోహబిషన్ లేదు అక్కడ తాగిన అక్కడ తాగదు మిలిటరీ క్యాంటీన్స్లో అక్కడ ఖర్చునే అహ్మదాబాద్ మిలిటరీ క్యాంటీన్లో అక్కడ ప్రతి ఎక్సర్సైజ్ ఉద్యోగి ఎద్యోగి ఆ క్యాంటీన్లో పాటి ఒక్కడు కోటా తెచ్చుకుంటూ అందరం కర్తలు కమ్ముతూనే ఉంటాడు అలా ఏమవుతుందంటే ఆయన చేసినందువల్ల చేసినందువల్ల ఏం కాదు ఇంతకు ముందు ఎవడైనా ఆగి అక్కడ కనిపించేది కాదు చాలా తక్కువ మంది దగ్గర డబ్బు ఉండేది అందుకు వాడు ఒక ముందున కళ్ళు కొనాలన్నా కష్టంగా ఉండి ఇప్పుడు అలా కాదు కదా జవాహర్ రోజు గారి యోచన వచ్చేసాను వాడు పని చేసినా పని చేయకుండా సాయం రూపాయలు వచ్చిన వ్యవసాయం చేయించాను అందరికి ఉన్న మధ్య ధర మధ్య ధర అనకూడదే మధ్య ధర ప్రవాహ పథకం అని చెప్పనీ కనుక నాయకురాలో నాయకుడి పేరుతో పెడితే ఇక్కడ ఆంకడకృష్ణపూర్ అని ప్రజ్ఞాపూర్ దానికి ఆయన సీట్ కంపెనీ సీట్ పూర్తిస్తాను సరే కరెక్ట్ గా ఎస్టర్ చూద్దాం అని పర్వాత మాట్లా సాయంత్రం అయింది వాళ్ళందరికీ డబ్బు ఇచ్చారు కదా జవహర్మూర్లో ఇచ్చిందా మరి ఏదైతే తెప్పించినారా అంటే కళ్ళు కావాలి కొంత కలర్ పోవాలి కొంచెం ఆలోచించాలి డౌన్ కలిసి నా డ్రెస్ పెట్టి అది లేడి కూడా అది అడిగారు రెగ్యులర్గా కాకలకూడదం రావచ్చు అది పది రోజులు పది కాదు పది వందలు కూలీ సాయంత్రం లేచి చేయగలుగుండేసరికి రెడీగా ఉండాలి రెడీగా కోటలు ఇవ్వాలి తెలియదు అన్న ట్యాక్సీ కొడుకు ట్యాక్సీలు పంపించి తెప్పించారు పంపించి తెప్పించి మరి పనికి పనికి అందువల్ల ఇలాంటివి చాలా ఉంటాయి ఏదో మద్యపాల నిషేధం మనం గాంధీ గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలంటే చాలా పొరపాటు అటు గాంధీ తెచ్చుకున్నాడు ఆయనతో ఆయన ప్రిన్సిపల్ తెచ్చుకొని ఆయన తెచ్చి పేరు చెప్పుకొని వస్తున్నారు అందరూ తెలుసు అంటే జీప్రకరంగా తెచ్చుకోవాలి ఏదో పక్క జీ ప్రకరంగా ఆయనకెంత పెద్ద సార్ చెప్పినట్టుగా సిటీలో అప్పుడప్పుడు స్టేట్మెంట్ తెచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడే ఛాన్స్ రాలేదు నాలుగు సెషన్లు మా ఏదో మంచి మాట చెప్పాలనుకుంటున్న మాట కాదు ఇంత పేగా వదిలిస్తే సార్ చిత్రుడికి ఎప్పటికైనా చచ్చినవి కావాలా బతికినోడికైనా చచ్చిన ముందు అవుతుంది గవర్నమెంట్ వారు ఎక్కడ పడితే అక్కడ కానీ చెప్పారు అందరికీ అందుబాటులో ఉంచటం వాళ్ళు సాధిస్తున్న ప్రయోజనం అది అని చెప్పాల మిత్రులారా దాదాపు నాలుగు నలభై ఆరు అవుతుంది ఈ చర్చను ముగిస్తూ ఒక్క రెండు మాటలు విషం అంటే ప్రాణం తీసేది అమృతం అంటే ప్రాణం నిలిపేది ప్రాణం పోసేది వ్యక్తికి ఒక రోగం వచ్చినప్పుడు అతనికి ఇచ్చే మందు అమృత తుల్యం ఆ రోగం లేనప్పుడు ఆ మందు విషం అవుతుంది ఇది ఇందులో ఉన్నటువంటి ఒక సంబంధం అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఏది ఎప్పుడెక్కడ ఎంత అవసరమో ఆ పరిమితులలో ఉండగలమా ఉండవలనా అంటే అందరికీ అందుబాటులో ఉంచితే స్వీయ వస్తుందా లేక స్వీయ విజృంభణ వస్తుందా వేరే విషయం ని దానికి ఒక ప్రత్యేకమైన దాకా నేను కథలో చెప్పినట్టు వద్దు అని అన్నందువల్ల అందరూ అటుపోయిపోవటం జరుగుతుంది దాని వల్ల కలుగుతున్నటువంటి నష్టం ఏంటి వస్తున్నటువంటి నష్టం అది ప్రధానంగా మనం ఈ రోజున ఐడెంటిఫై చేసినటువంటి విషయం ఎవరైనా కూడా ఉదాహరణకు పిల్లల్ని పంపించి మద్యం బాట స్టెప్పించుకోవద్దు అని ఒక పాయింట్ అంటే పెద్దవాళ్ళు ఎట్టి తెప్పించుకోమనా అర్థం అది కాదు అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి ఆ మద్యం ఆ వాతావరణం నాన్న తాగుతున్నాడు ఆ గ్లాస్ రోడ్డు నుంచి రెండు చుక్కలు మిగిలిపోయి నిన్నే తాగుదాం అనేటువంటి భావన పిల్లల మనస్సులో రాకూడదు అనేటువంటి పాయింట్ చూడగల చూడగా ఇప్పుడు మీరు మీరేమనుకోకపోతే కొందరు ఇళ్లలో తీసుకుని తాగుతారు ఇళ్లలో తెచ్చుకుని తాగుతారు ఆ ఇళ్లలో తెచ్చుకుని తాగటం వల్ల ఆ పిల్లల మనస్సులో రేపొద్దు నేను కూడా పెద్దవాళ్ళు మంచి వాడు నా కానీ అనేది లేదు ఇప్పుడు ఐక్య ఆశ్చర్యపక్కలేదు కదా ఐక్య ఆశ్చర్య ఒక్కర్లేదు కదా ఇప్పుడు మా ముఖ్యో జోబ్ చదివాడు అది కాక ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా ఎవరో కుర్రాడు తండ్రి అలవాటుతో ఆ జేబులో నుంచి తీసుకుంటే ఎవరా ఈ మధ్యన జేబులో సిగరెట్లు మాయమవుతున్నాయి మనో నేను దిగలేదు అన్న అన్నాడు ఏదో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇదంటే నువ్వు ఎవరా అప్పుడే రావడం మొదలెట్టావా అంటే మరి ఎప్పుడు తాగమంటావా అన్న అంటే మరి లిమిట్ ఉందా పర్మిషన్ ఉందా అని చెప్పను అన్నట్టు అందుకని అది చెప్పడం కాదు బాగుంది అయ్యా సో ఇక్కడ ఏమిటంటే ఈ ఒక్క మత్తు పదార్థాలు మద్యపానం అనే కాదు ఏదైనా వ్యసనం స్థాయికి కనుక వెళ్ళినట్టు వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది ఆ వ్యక్తిత్వం బలహీనపడినప్పుడు నిగ్రహం ఉండదు నిగ్రహం ఉండనప్పుడు నిగ్రహం లేని వ్యక్తి ప్రవర్తించే ఆలోచనలు ప్రవర్తించే తీరే నీకు అలవాటు అవుతుంది దానివల్ల నీకు ముందు నష్టం సమాజానికి కూడా పరోక్షంగా నష్టమవుతుంది అనేటువంటి విషయం అది దానికి ముగింపు వాక్యాలు తర్వాత వచ్చే నెల ఆగస్టు మూడవ ఆదివారం ఎవరి క్యాలెండర్ ఉందా ఫోన్ లో ఉంటుంది కాస్త ఏమైంది ఇరవై ఒకటిను ఇరవై ఐదు అవుతుంది కదా ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదవ తేదీ ఆగస్టు రెండు వేల పదమూడు కార్యక్రమానికి సమావేశ అధ్యక్షులుగా ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎవరు వ్యవహరిస్తారు అట్లాకపోతే ఎవరు వచ్చిన వాళ్ళు వ్యవహరిస్తారు సమావేశ అధ్యక్షుడుగా వ్యవహరించడం ఒక అలవాటు అంటే ఎలా సమన్వయపరచుకోవాలి ఎలా మాట్లాడాలి నాలుగు నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది అయ్యో కరెక్టేనా కరెక్టే కరెక్టే కరెక్టే ఓన్లీ ఏమ్మా కరెక్ట్ చేస్తే చెప్పాలి పద్దెనిమిది ఆగస్టు సరే స్వాతంత్రం వచ్చిన మూడు రోజుల కలుస్తాం మళ్ళీ మనం స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఈ మన తృప్తగోష్ఠ నిర్వాహణ ఎవరు వాలంటీర్స్ చేస్తా ఉన్నా కాస్త తేలిక అనే విషయాలు ఎందుకంటే రాసి భర్త పెట్టిన కాగితాల్లో ఉంటాయి కాబట్టి విప్పేంతవరకు అందులో ఏముందో తెలియదు తేలికైన విషయాలు అంటే ఎవరికొచ్చినా ఇరవై ఐదు వాళ్ళకి వచ్చినా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకు వచ్చినా ఇరవై ఐదేళ్ల వాళ్ళకు వచ్చినా మాట్లాడగలగాలి వాళ్ళు అనేటువంటి విషయం సరే మిగిలింది మా సరే ప్రసంగాలకు మరి ఎవరైనా ముఖ్యంగా అయితే కొత్తగా వస్తున్నటువంటి మిత్రులు సిద్ధపడి గనకొచ్చినట్టయితే ఒక నాలుగైదు నిమిషాలు ఒక విషయం గురించి ఒక రెండు పుస్తకాలు చదివో ఏదన్నా ఆలోచించి కనుక మీకు ఇది ఒక వ్యాయామశాలగా ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాను తర్వాత ఒక రెండు చిన్న ప్రకటన చేయాలని ప్రకటన చేసిన తర్వాత ఎదురుగాని ఈ వచ్చే ఆదివారం నాలుగవ ఆదివారం విద్యానగర్ శివం రోడ్డులో ఉన్న షిరిడి సాయిబాబా సంస్థానంలో బిబీ పట్టారుజాం గారు ఉపన్యాసం మధ్యాహ్నం రెండు నుంచి వరకు ఆ కార్యక్రమం బహుశా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలున్నాయి మనంలో కేసీఆర్ వచ్చే అవకాశాలున్నాయని ఎక్కడో విదేశాల పేదలు వెళ్లే అవకాశం ఉంది అనేది పేపర్లో పడ్డందుకు నేను అంటున్నాను నా పైకేం లేదు తరువాత మళ్ళీ మొదట ఆదివారం నాడు చికట్పల్లి స్థితి సెంట్రల్ లైబ్రరీలో మొదటి ఆదివారం సమావేశం ఉంటుంది ఇది నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేయవలసినటువంటి మరి ఇప్పుడు ఏదైనా ఏదన్నా విషయాన్ని ప్రస్తావించగలిస్తే ప్రస్తావించవచ్చు లేదంటే ఈ వాటి కార్యక్రమాలను అందించి కార్యక్రమాలు మీరు స్కూళ్లలోనో లేక కాలేజీలలోనో నిర్వహించండి తెలుగు భాషతో మక్కువ సాహిత్యంతో పరిచయం ఇది ప్రయోజనం అని ఈ పదకొండు పేజీలు చదివిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే అనంతా నువ్వు ఆలోచిస్తే ఏమా ఒకరోజు కార్యక్రమం కావాలంటే భాష నేను రోజు ఒక అరవై డెబ్బై మంది ఎనభై మంది దాకా ఇక్కడ కూర్చునే వీరు అక్కడేదో వర్కింగ్ తెప్పించడా కార్యక్రమం ఆలోచించడ ఇంకేమైనా తెలుస్తుంది అని ఏవో పుస్తకం ఏదన్నా ఉన్నది ఉచితంగా ఇచ్చేయటం అందరికీ ఏదో ఇదంటే తెలుస్తుంది లేదు మందార మందరూ కాకుండా పెట్టి కొరకు పోతే నేను రెండు పుస్తకాలు అట్లా ఇస్తున్నాను ఒకటి చాణక్యాన్ని నీతి మంచి మంచి శ్లోకాలు ఏది చిన్న అర్థంలాగా రాసో పంపిస్తుంది సార్ చాలా ఎక్కడ కోడ్ చేయించు మన ఆర్టికల్స్ పాటు అదొకటి మర్రి కృష్ణారెడ్డి అని ఒక ఆయన పేరు వినారే రెడ్డి వేదాల మీద వేదము ఆ చతుర్వేద సంహిత వేదము యాగము యోగం అనే ఆ రెండు పుస్తకాలు నేను కొని మా కాలేజ్ వాడికి గారు నా ఇంట్రెస్ట్ తో ఇస్తున్న మీడియాలోంద రూపాయలు రిజిస్ట్రేషన్ అవ్వాలి అందుకే ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీ చెప్తారు స్టేజ్ మీద ఎట్లా ఉంది భాష సినిమాలో ఎట్లా ఉంటుంది రేడియో ఎట్లా ఉంటుంది నాటక రంగస్థలం మనకి రెగ్యులర్ రేడియో ఎట్లా ప్రింట్ మీడియాలో ఒక కాలంలో పేపర్ చదివే మంచి భాష వచ్చింది పేపర్లే కాస్త దినపత్రికలే ఇంకా కొంచెం పాటు పడుతున్నాయి అనుకుంట రేడియోలు సినిమాలు మాత్రం మన ఉత్తరాఖండ్ చెప్తులు దేవాలయ పుణ్యం తెలిసింది అంటే మా ఆయన పుణ్యం అంటే ఏంటి అట్లా వ్యవహారం మంచి మంచి భాష ఉంటది ఒక ఆలలో పేపర్లో దేవాలయం ప్రధాన దేవాలయం నిలిచింది అయిపోయింది మళ్ళీ అని కూడా అంటే ఆ పదం వాడి వాడారు వాడిన మనకు తెలుసా సో అందరికీ సెలవండి నేందాక చెప్పినటువంటి గుర్తుంచుకుంటే సంతోషం మళ్లీ కలుద్దాం శుభం